ప్రార్థన చేస్తాను పరశుధుర ఒక దేవ మహోన్నతుడ మా యేసు ప్రభావ మీకే వదనాలనైనా అబ్రహా ఇస్సాకు యాకోబుల గొప్ప తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలైనా మా పితరుల దేవ మీకెంతో వదనాలు ప్రభావ నైనా ఆ యొక్క కలువరి శిలలో మా యొక్క పాపంలు శాపములు రోగంలను వ్యసనంలను భరించి మాకు బదులుగా మీరు మరణించి మళ్ళీ రక్షించుకున్నారు అవును ప్రభావ మీ బిన్నెలుగా స్వీకరించినారు ప్రభా ఆ రీతిగా చేసి నైనా అబ్రహం మీరు వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ మా జీవితంలోనికి నడిపించినారు వాటిని బట్టి మీకు ఎంతో బంధనాలు స్థుతులు స్తోత్రాలను అయినా ప్రవ్వా ఆ యొక్క వాగ్దానాలు మీ విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వా ముఖ్యంగా ప్రవ్వ మీరు ద్వితీయోపదేశ జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వా అనేకమైన ఆశీర్వదాలను మీరు మా జీవితంలో నడిపిస్తున్నారు ప్రవ్వ వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి విశేషంగా మీరు అన్నారు ప్రభా మీ యొక్క పాలెంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదన్నారు ప్రభా అవును ప్రభా ఆ యొక్క వాగ్దానాన్ని మేము ఏదైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా అవును రాజా మీ ద్వారా మాకు అది వాగ్దానం సంక్రమించింది దాన్ని మీకు ఎంతో వదనాల స్తోత్రాలనైనా ప్రభా తరతరాల నుంచి ప్రభావ తాతల నాటి కాలం నుంచి ఉంటున్న ఆ యొక్క శాపములన్నింటినీ మీరు కొట్టివేస్తున్నారు ప్రభావ దాన్ని మీకు ఎంతో వదనాలు ప్రభా మీకే కృతజ్ఞతలనైనా ఓ ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం సమయం మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించేము వచ్చినాం ప్రవ్వా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగానైనా ఆ ప్రకటన గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయంలోని ఆ చివరి బూరకు సంబంధించిన అంశంలో మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వా దాని సారాంశాన్ని మేము గత వారం నుంచి చూస్తున్నాం ప్రవ్వా దాని ముగింపులో మేము ఉంటుండగా మీ యొక్క నడిపింపు మాకు దయచేయండి అందులోని సత్యాన్ని మేము గ్రహించలాగిన మా ఆత్మీయ నేత్రాలను విప్పండి ప్రవ్వా అందులోని సత్యాన్ని గ్రహించాలా మా జీవితాలను అవలంబించి దాన్ని స్వీకరించాలా ప్రభావ విశ్వాసంలో దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలా ప్రభా దాన్ని నెమరు వేసుకోవాలా ప్రభా మరి విశేషంగానైనా ఆ యొక్క తన మన అవగాహనతో దాన్ని మేము అనేక ప్రకటించాలా ప్రభావ అటువంటి ప్రకటించే సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మతపరమైన జీవితం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినారు దాన్ని బట్టి మీకు వదనాలి ప్రభావ మేము తిరిగి అక్కడికి వెళ్ళడానికి వెళ్లేదు ప్రభా అవును ప్రభా ఉన్న వారిని మీ చెంత నడిపించాలా ప్రభా ఓ విషయ ఈ మేము జ్ఞాపకం చేసుకుని ముందు పోలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా మా చిత్తం కాదు ప్రవ మా తలంపులు కావు ప్రభా మీ చిత్తానికి మేము చోటిస్తున్నాం ప్రభావ మీ తలంపులకు మేము చోటిస్తున్నాం ప్రవ్వారే వాటిని ఆమోదించి నడిపించి మాతో మాట్లాడి బలపరచమన్ మనం ప్రకటన గ్రంథంలోని చివరి బూరకు సంబంధించిన అంశంలను ధ్యానిస్తున్నాం ఈరోజు సెప్టెంబర్ రెండవ తారీఖు సెప్టెంబర్ రెండవ తారీఖు రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా తొమ్మిదవ అధ్యాయంలోని చివరి భాగానికి మనం వచ్చేస్తున్నాం ముఖ్యంగా పోయిన వారం మనం చూసిన విషయాలు ఏంటంటే ఆ తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడ్డ వాక్యం దానికి ముందు యషాయ గ్రంథము యేషయ గ్రంథము ఇరవై అధ్యాయము పదవ వచనం ఏషయా గ్రంథము ఇరవై అధ్యాయము యశాయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవచనం దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు చూడండి సూత్రం వెంబడి సూత్రము ఒక్క నిమిషం చెప్పుచున్నాడని ఉందా కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు English there is a lot of trouble. For precept must be upon precept. Precept upon precept. Line upon line. Line upon line. Here a little and there a little. Anundante. Tarath 10 verse will be on the tongue. For with stammering lips and another tongue will he speak to his people. Tarath 10 verse will be on the tongue. అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనలతో మాట్లాడుచున్నాడు సరే ఇది మతపరమైన జీవితంలో దీన్ని ఏదో రీతిగా అర్థం చేసుకుంటారు అన్య భాష అంటే నిజంగా ఆ పూసల భాషలు మాట్లాడిండ్రు కదా ఆ భాషల గురించి మాట్లాడుతూ ఉంటారు ముందు ఏమంటున్నాడు అంటే దేవుడు ఏ రీతిగా తన బిడల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు దేవుని వాక్యం కొరకు తన ఒక పని కొరకు కేవలం ఆయన వాక్యాన్ని మనం ఆరాధించి వెళ్ళిపో కాదు కదా ఒక పని అప్పగిస్తాడు ఆ ఆజ్ఞకి విధేయత చూపించటప్పుడే బల నమ్మకమైన మంచి దాసు నిర్దిస్తాడు ఆ ఆజ్ఞకి విధేయత చూపించడం కొరకు ఆ ఆజ్ఞని ఏరీతిగా నేర్చుకోవడం కొరకు ఆ ఇరవై అధ్యాయము పదో వర్షంలో దాన్ని జ్ఞాపకం చేస్తాడు అదేమంటే ఆజ్ఞ ఆజ్ఞ చూడండి అన్ని ఒకేసారి అనుగ్రహించే దేవుడు కాదయన ఎందుకంటే ఇది రెండు వేల సంవత్సరాల రాయబడింది రెండు వేల సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది పౌలు దగ్గర దగ్గర మన ప్రభు చనిపో మన ప్రభు థర్టీ థర్టీ త్రీ ఏడీకి చనిపోతాడు చరిత్రలో అంటే టైం స్టార్ట్ అయినప్పుడు టైం డివైడ్ చేసేవాడు కదా ఆయన పుట్టకముందు మూడు వేల సంవత్సరాలు ఆయన పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలు టైం డివైడర్ అయిననే అందుకే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటాం అట్లా టైం డివైడ్ చేసింది మన ప్రభు పుట్టే టైంకి జీరో టైం అంటాం అయన పెరిగే పెరిగి చనిపోయే టైంకి థర్టీ త్రీ ఏడీ ఆయన చనిపోయింది రఫ్లీ థర్టీ థర్టీ త్రీ ఇయర్స్లో థర్టీ త్రీ ఏడీ అంటారు థర్టీ త్రీ ఇయర్స్కి చనిపోయినట్టారు థర్టీ త్రీ తర్వాత దేవుని సేవకులు శిష్యులందరూ సేవ ఆరంభించాక పావులు ఫిఫ్టీ టూ ఏడీలు వస్తాడు అంటే శిష్యులు సేవ ఆరంభించిన రఫ్లీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్కి ముందు చరిత్ర ఆయన ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ రఫ్లీ అకౌంట్ వన్ టూ ఇయర్స్ తేడాతో సేవ స్టార్ట్ అవుతుంది అనేది ఆయన సేవ చేసే టైంకి దాని తర్వాత ఆయన రాసిన పత్రికలు వీటన్నిటిని జమ చేసే టైంకి దగ్గర దగ్గర 300 హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది ఆ 300 హండ్రెడ్ ఇయర్స్ న్యూ టెస్ట్మెంట్ రాయడం జరుగుతుంది అంటే వాళ్ళు రాసిన అన్నింటిని జమ చేయడం అంటే దానికి ముందు ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే పాత నిబంధన పుస్తకాలు రాయబడ్డాయి కదా కానీ మరి మన శిష్యుల టైంలో వాళ్ళకి పాత నిబంధన తప్ప వేరే లేవు మనకి కృత నిబంధన ఉంది ఎందుకంటే శిష్యులు సేవలో రాసిన పుస్తకాలు పత్రికలు సువార్తలు పత్రికలు తర్వాత గ్రంథము ప్రకటన గ్రంథం అంటాం వాటన్నిటినీ రాసి మన కొరకు జమ చేసింది మూడు వందల సంవత్సరాల తర్వాత అంటే ఈరోజుకి అంటే ఇప్పుడు ఇది రెండు వేలంటే సెవెంటీన్ సెవెంటీన్ ఇయర్స్ ముందు కొత్త నిబంధన రాయబడింది గ్రీకు భాషలో దాని తర్వాత రకరకాల భాషలు తర్జుమా కావడం మనం చూస్తున్నాం అయితే ఇక్కడ దేవుడు తన బిడ్డల తన భక్తుల ద్వారా ఏమని జ్ఞాపకం చేసినట్టే ప్రవక్త ద్వారా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ తర్వాత మళ్ళా ఆగ్య వెంబడి ఆజ్ఞ అంటే రెండుసార్లు జ్ఞాపకం చేస్తుండే ఏంటంటే ఒక ఆగ్ఞ తర్వాత ఇంకొక ఆజ్ఞ మరి ఆజ్ఞ తర్వాత మరి ఆజ్ఞ అంటే నాలుగు టైమ్స్ జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత తర్వాత ఏమంటుడు సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము అంటే ఇవి నాలుగు నాలుగు సార్లు జ్ఞాపకం చేస్తుండ అంటే ఆయన వాక్యాన్ని ఏరితిగా బయల్పరచడం అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నాకంతా తెలిసిపోయింది బ్రదర్ ఫార్టీ ఇయర్స్ క్రితం అంటే కాదు అది అంటే మనం ఎవరిని కూడా కించపరచాము ఎందుకంటే మన సేవా జీవితంలో మనం ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం అది వారికి అనుగ్రహించబడలేదు మనకు అనుగ్రహించబడింది అంతే మనమేమి గొప్ప వాళ్ళమని కాదు వాళ్ళంత పనికిరాని వాళ్ళని అని కూడా వీల్లేదు ఎందుకంటే సేవ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఏ రీతిగా ప్రవచంతో నడిపించడానికి ప్రయత్నపడతా ఉంటావు మన సేవ జీవితం దానికి సంబంధించింది ఒకరిని మనము దూషించము ఒకరిని మనం కించపరచము ఒకరిని మనం తృణీకరించము ఎట్లయినా కానీ ఎంతైనా కాని అన్నింటినీ తాళమన్నాడు అన్నింటినీ సహించమన్నాడు కదా పౌలు అన్నింటినీ తాళాలా చివరి వరకు కూడా మనం తాళుతా ఉంటాం ఇక్కడ చూస్తాం కదా మరి పరిస్థితులు లాస్ట్ మినిట్ వరకు కూడా అన్నిటిని భరిస్తూ ఉంటాము ఎన్నిసార్లు క్షమించాలంటే అన్నిసార్లు క్షమిస్తాం నీ సహోదరిని ఎన్నిసార్లు క్షమించాలంటే ఏసో చెప్పిండి ఎన్నిసార్లు క్షమించి క్షమించామన్నాడు డెబ్బై మన డెబ్బై అన్నాడా సెవెంటీ టైమ్స్ అన్నాడా సెవెన్ జీరో అదే సెవెంటీ టైమ్స్ అని చెప్పిండ ఎప్పుడు లెగబెట్టాం మనం సెవెంటీ టైమ్స్ అని సెవెంటీ టైమ్స్ అది అది కంటిన్యూస్గా సెవెంటీ టైమ్స్ అంటే అర్థం అంటే కంటిన్యూస్గా చెప్తా ఉండాలని అర్థం ఎందుకంటే కూడా కరెక్ట్గా సెవెంటీ టైమ్స్ నేను క్షమించి సెవెంటీ ఫస్ట్ నుంచి త్రుణీకరిస్తాను అది కాదు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఈ రీతిగా తన వాక్యాన్ని మనకు బయలుపరుస్తాడనేది చెప్తున్నాడు నాకు అంత తెలిసిపోయింది నేను హోలీస్ వేడు పొందుకున్నాను నేను ఫాస్టింగ్ చేసిన ఫార్టీ డేస్ ప్రేయర్ చేసిన బైబుల్ మొత్తం షడీ చేసిన బ్రదర్ నేను ఎన్నిసార్లు సెడీ చేసినట్టు కాదు అది అట్లా కాదది అది నీ తలంపు అన్నట్టు నువ్వేదో మెకానికల్గా ఏదో ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని ఒక ఏమంటాము ఒక నియామక ఒక ప్లాన్ ప్రకారంగా పోతున్నావు అట్లా కాదు అది నీ ప్లాన్ ప్రకారంగా బయలుపరచడు ఎందుకంటే ఆ వాక్యం నెరవేరే టైంకి అది ఒక కాలం ముగించాల ఇప్పుడు మన టైంకి ఇవి ఎందుకు బయలుపరచబడుతున్నాయి అంటే ఇది కాలం ముగించే టైం ఆయన రాక సంబంధించిన సూచనలు నెరవేరుతున్నాయి ముఖ్యంగా ఆయన చెప్పింది మత్యనాలదంలో ఆ వాక్యాలన్నీ నెరవేరుతున్నాయి మన టైంలో మరి విశేషంగా కొంత ఒక కొంతకాలం కిందంటే నాకు ఒక విషయం బయలుపరచిందని నేను అది ఇంతవరకు ఒకరు చెప్పలేదు ఏంటంటే నోవాహు కాలం ఏ రీతి కూడానో రాకడం ముందు దినంలో ఆ రీతి ఉంటాయి అది మీకు తెలుసు అదంతా కానీ నోవా కాలం ఏ రీతి మీకు ఎవరికైనా తెలుసా మీరు ఎప్పుడన్నా ధ్యానించింద్రా అది కాండ ముందు తెలుస్తుంది కదా నోవ కాలం ఎట్లుండను ముఖ్యంగా నోవ కాలంలో ఏదైతే ఉంటే జనులు తినచో త్రాగొచ్చు పెళ్లిని చేసుకోవచ్చు పెళ్లికి ఇచ్చు అని చెప్తున్నాం ఇవన్నీ మనం ఎన్నిసార్లు ధ్యానిస్తాం కానీ నాకు ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం బయలుపరచబడింది కానీ అది టూ టైమ్స్ మిస్ అయిపోతా ఉంది నా ఇంట్లో నా ధ్యానంలో నా నా పర్సనల్ బైబ్రీస్లో మిస్ అయిపోతుంది అది నాకు అది దొరికినప్పుడు నేనేం చేస్తా ఒక పుస్తకం పెట్టుకుంటా పక్కన అని రాసేసుకుంటా ఎందుకంటే అది మిస్ అయిపోతుంది ఖచ్చితంగా మిస్ అయిపోతుంది దాని విధానం ఏంటంటే నీ దగ్గరకు వచ్చినాక వాక్యము దాని స్వీకరించకపోతే నువ్వు అది ఇంకొకరికి వెళ్ళిపోతుంది దాని విధానం అది ఎందుకంటే మన ప్రభే చెప్పిండి ఇది ఈ రాజసువార్థ సకల జిల్లలకు ప్రకటించబడినాక అంతం వచ్చిన నాడు మళ్ళీ ఈ రాజసువార్త సకల జిల్లకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎరుసలేం నుంచి స్టార్ట్ అయ్యి అంత్యోకకి పోయి అంత్యోక నుంచి గ్రీసు దేశంలో అంతా తిరిగి అంత తిరిగి ఏషియా మైనర్ ఏషియా మేజర్ ఏషియా మైనర్ ఆ రోజులలో అట్లా మేజర్ ఏషియా మైనర్ అనేటోళ్ళు ఆ అవన్నీ తిరిగి ప్రపంచమంతటి తిరిగింది అదంతా తిరిగే టైం కూడా ఇచ్చి తిరిగి ఎండింగ్కి వస్తున్నాం మనం వాక్యం ప్రపంచమంతటా తిరిగి ఎండింగ్కి వస్తున్నాం కాబట్టి అనే రాఖరికి సంబంధించిన సూచన చెప్తున్నాడు అంతం వచ్చినప్పుడు కాబట్టి ఇది సువార్త ప్రకటించబడుతుంది ప్రపంచం ఇప్పుడు కాబట్టి అంతానికి సంబంధించిన ఫీషాలు ఇవి కానీ ముఖ్యంగా ఆ రోజునంటే ప్రభు నోవాళంలో ఏముందంటే ఆ దినములలో నెఫిలులు అనే వ్యక్తులు మనుషులు ఉండేవాళ్ళు నోవా కాలంలో నెఫిలిం ఇంగ్లీష్లో నెఫిలిలులు అనుందా పదం ఎప్పుడన్నా విన్నారు మీరు ఆ దినమున ఏ రోజు నోవా కాలంలో నెఫిలిలు వీళ్ళు ఎవరు అన్ అనకూడదు అక్కడ వీళ్ళు ఎవరు అంటే బహు బలా బలవంతులు బహు ఏమంటాం లో తెలుగులో ఆజాను బాహులు చాలా పొడుగుండేవాళ్ళు జాయింట్స్ ఇంగ్లీష్లో అయితే జాయింట్స్ అని ఉంది వర్ ద జాయింట్స్ అని అంటే జాయింట్స్ ఏమంటారు బలిష్ఠులు అన్నట్టు బాహుబలి టైప్ అన్నట్టు బాహుబలి కాదులే సినిమా అది అన్నట్టు అంటే చాలా హైట్గా జాయింట్స్ లాగా ఉండేటోళ్ళు అన్నట్టు ఆ రోజుల్లో మనుషులు నోవా కాలంలో వాళ్ళు ఉండే మన మన మన మన మన ప్రభు అక్కడ ముందు అది జరగరాలా లేదా నేను దాని గురించి కొంచెం డీటెయిల్గా స్టడీ చేసినా కానీ ఇప్పుడు నేను అవన్నీ మీకు చెప్పాను అటువంటి మనుషులు ఖచ్చితంగా ఉండాను ఇప్పుడు సరే మనకు ఒకటి ప్రభు బయలుపరిచింది ఏంటంటే ఇవి ప్రా పాతది గతస్తం కృతమైన అన్నప్పుడు మన ఏ రీతిగా ఉన్నాయి పాతయ్య నిజంగా వాడు పొడుగ్గా బహుశాలి చాలా బలంగా గొలియాత్ గురించి మనం తెలుసు కదా కానీ గొలియాత్ లాగానే ఉన్నాడు గొలియాత్ కంటే ఈక్వల్గా హైట్లో ఉన్నవాడు ఒకడే ఇస్రాయల్ దేశంలో సౌలు రాజ అని మనకు తెలుసు ఆ రోజు ఉండేది మన ప్రభు వచ్చే టైంకి కూడా నెఫిలిలు అనే జాయింట్స్ ఉండే ఆ రోజులలో మన కాలంలో కూడా ఉంటారు అది కానీ మనం ఇంకా మనం దాన్ని మనం గ్రహిస్తలేము ఏరితిగా ఈ జాయింట్స్ వస్తు ఈ జాయింట్స్ ఏం చేస్తారో మీకు తెలుసు అక్కడ నేను ఇప్పుడు చెప్పాను మీకు నోవా కాలంలో మీరు పోయి ఎక్కడ చూస్తే మీద ఆది నోవా కాలం సంబంధించిన విషయాలు 12 పన్నెండా ఆదిఖండము ఏడో ఏడో అధ్యాయం నుంచి చూస్తాం మీరు ఇంటి వెనక అవన్నీ జునించండి ఆ నెఫిలిలు అనే భక్తులు ఏ రీతి కూడా నడివి అప్పుడు ఏమవుతుందంటే నేను ఈరోజు వస్తుంటే కూడా నాకు అదే విషయం బయలుపరచబడుతుంది నా ఇవన్నీ బయలుపరచాలి నా దేవుడు నేను విరవీయగలను నా ఒక్కనికే ఇవన్నీ బయలుపరచబడుతున్నాయనేసి మీకు ఎందుకు బయలుపరచబడద్దు ఎందుకంటే ఆ పరిశుధాత్మ కదా నాలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ఆత్మ ఒకటే కదా నాలో ఉన్నది వేరే మీలో ఉన్నది వేరేనా మళ్ళీ నాకు ఇవన్నీ కళ్ళకనిపించినప్పుడు నాకు ఇవన్నీ బయలుపరచబడ్డప్పుడు మీకెందుకు బయలుపరచబడద్దు వాట్ సడన్లీ ఇప్పుడు నేను ఇక్కడ లేననుకో మళ్ళీ దీని పరిస్థితి ఏంది ఈ గుంపు పరిస్థితి ఏంది మీకు అర్థమవుతుందా నా హృదయం ఏ రీతి ఉందో మీరు గ్రహించగలుగుతున్నారా ఒకవేళ నేను ఇక్కడ లేకపోతే సడన్లీ నేను దేశమే విడిచిపెట్టి వెళ్ళిపోయినాను అనుకోండి నేను నిసార్లో పోవాలనుకున్నాను కానీ పోలేకపోయినాను సపోజ్ సడన్లీ ఇక్కడ నుంచి నేను డిసైపర్ అయిపోయినాను మీ పరిస్థితి ఏమవుతుంది మీకు ఇవన్నీ ఎవడు బయలుపరుస్తా ప్రభు బయలుపరుస్తాడు ఎట్లా బయలుపరుస్తాడు ఆటోమేటిక్గా గల గెల చెప్పాడు కదా ఆల్రెడీ రాసేసిండి బైబిల్లో మళ్ళీ మీ బాధ్యత ఏంటి ఎవరో ఒకరు దీన్ని లీడర్షిప్ తీసుకోవాలా కదా నేను ఒక్కరిని ఎందుకు లీడర్లా ఉండాలని ఎన్నిసార్లు మీకు చెప్పినా నేను ఒక్కరిని లీడర్ ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఇక్కడ అందరు రావాలా ఇక్కడ అందరు రావాలా అందరూ అదే ప్రేరేపంతం పౌల ప్రభ నాకు అనుగ్రహించు ప్రవచనవరం అందుకే పౌల విషయాన్ని జ్ఞాపకం చేసిండు కొనంతి రాష్ట్ర పత్రికలో ఏమని బయలుపరుచినాడు ఆత్మప్రక్షతల కొరకు ఆసక్తితో ఆపేక్షించండి మరి విశేషంగా ప్రవచనవరం అన్నాడు లేదు బ్రదర్ నాకు ఓన్లీ భాషల వరమే కావాలంటే నువ్వు ప్రభుని లిమిట్ చేస్తున్నావు ఆయన నేను ఎంతగానో ఆశ్రయించబోతున్నాడు కృపరల చేత అవన్నీ సంఘక్షేమం కొరకు వాడడానికి కొరకు మళ్ళీ నువ్వేం చేస్తున్నావు నాకు కేవలం భాషల పరమే కావాలా లేదు నాకు వివేచవరం కావాలా కొందరు ఏమంటారు కదా వరం కావాలా స్వస్థ వరములు కావాలా ఇవి అడుగుతున్నారు కానీ లిమిట్ చేసుకుంటున్నారు వారి జీవితాలను వారు మనం అట్లా లిమిట్ చేసుకోవడానికి వీల్లేదు కదా కాబట్టి మనము ప్రభుని లిమిట్ చేయడానికి వీల్లేదు ఆయన తన ఇష్టం చెప్పున అనుగ్రహిస్తూ అంటుడు కానీ స్పెషల్గా ప్రవచనవరం గురించి ప్రయాసపడమన్నాడు అడగడు అడగమన్నాడు భాషల వరం అడగమని చెప్పలే ప్రవచ స్వసతవరం అని అడగమని చెప్పలే పరిశుద్ధాత్ముడు తన ఇష్టం చెప్పున ప్రతి వరములు పంచిపెట్టినని ఉంది లేదు నాకు భాషవరమే కావాలనేసి ఏడుస్తూ ఉంటారు ప్రార్థనలో తండ్రి నాకు భాషవరం కావాలి ఎందుకు కావాలో నీకు తెలియదు కదా దానివల్ల ఏమి నీకు లాభం నీకు తెలియకుండా ఎందుకు అడుతావు బ్లైండ్గా సేవ జీవితంలో ఈ రైతే ఉంది ప్రపంచంలో వాడు భాషలో మాట్లాడుతున్నాడు నేను కూడా భాష మాట్లాడటంటే నీకు భాషలా అర్థం చెప్పే వరం ఇస్తాడేమో ఆయన చిత్తానికి నువ్వు కట్టుబడతలేమేమో కానీ ముఖ్యంగా ప్రవచనవరం గురించి ప్రయాసపడమన్నాడు ప్రభు నాకు ప్రవచనవరం అనుగురించి ప్రభు ఎందుకంటే ప్రవచనవరం ద్వారా తప్ప ఇంకా వేరే ద్వారా నువ్వు రాబో విషయాలని గ్రహించలేవు ప్రభు మనసుని నువ్వు గ్రహించలేవు ఎందుకంటే ప్రభు తన సంకల్పాన్ని ప్రవక్తల ద్వారానే బయలుపరచున్న అందుకే తామోస్రంథంలో చూస్తాం కదా చూడండి చూడండి మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన ఫోర్ ఫైవ్ షోర్లీ ద లార్డ్ విల్ డూ నంగ్ ఆయన ఏమి చెయ్యడంట ష్యూర్లీ అంటే పక్క ష్యూర్లీ ద లార్డ్ విల్ డూ నథింగ్ బట్ హీ రివీలెత్ హీ సీక్రెట్ అంటూ హీ సర్వెంట్స్ ద ప్రాఫెట్స్ ఇప్పుడు చూడండి తెలుగులో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన బయలుపరచకుండా ప్రవైన యహోవా ఏమియూ చెయ్యడు చాలా క్లియర్గా ఉంది కదా తన సేవకులు ఎవరికి వాళ్ళు సేవకులు ఎవరు ఆ సేవకులు అక్కడ ఆ వాక్యం చూడండి మీరు ఆ సేవకులు ఎవరు తన సేవకులైనా ఉందా క్లియర్గా ప్రవక్తలకు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన అంటే తాను ప్లాన్ చేసిన తన ప్లాన్స్ ప్రకారంగా తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రఘువైన యోహోవా ఏమీ చెయ్యడు ఈ లోకంలో అంటే మీరు అర్థం చేసుకోవడం వల్ల చెప్పకుండా ఎన్నో జరిగిపోతున్నాయి ఈ లోకంలో ఎకనామిక్ కొలాబ్స్ అయిపోతుంది మనకి ఎన్నిసార్లు చూపించింది దేవుడు ఎకనామిక్ కొలాబ్స్ గురించి కరువు గురించి రోగాల గురించి మనకు ఎన్నో బయలుపరిచిన దేవుడు అవన్నీ మనం చూసినాం కూడా సరే అవి ఎందుకు మనం మనకి ఎందుకు చూపిస్తున్నట్టే మనం హెచ్చరించడం కొరకు ప్రజలని ప్రజలను ఎందుకంటే మనది కావలివాణి సేవ జీవితం అనేది కావలివాడు ఎట్లుంటాడు వాచ్మెన్ వాచ్మెన్ జీవితం అనేది ప్రవక్తలు వాచ్మెన్స్ లాగా ఉంటారు ఊరి చివరిన గుడిసేసుకుని వాడు వాచ్మెన్ లాగా రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటాడు వాడు నిద్రపోయింది ఎప్పుడు అర్థం కాదుకి ఎందుకంటే ఊరి చివరిన గుడిసేసుకుంటే ఏమవుతుంది అంటే వాడు అక్కడ నిద్ర మే మేల్కొని ప్రార్థన చేస్తుంటాడు ఎప్పుడు తిన్నాడు ఎప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడు ప్రవక్తలు మన ఎన్నిసార్లు ఇప్పించా బైబిల్లో పోయిన వరం కూడా అధ్యాపం చేసిన గంటలు గంటలు ప్రార్థనలు ఉండేవాళ్ళు ప్రవక్తలు అందుకు వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు ఎందుకంటే ఆయన అక్కడ నుంచి దిగొచ్చినీతను మాట్లాడాల కదా అంత ఈజీ కాదు ఆయన అక్కడ అక్కడ మనం ఎన్నిసార్లు చూస్తాం కౌన్సిల్స్ అంటాం అక్కడ పరలోకంలో దేవుడు దూతలు పురాతనమైన భక్తులు అందరు కూర్చుని అక్కడ ఎప్పుడు ప్లాన్స్ చేసుకుంటా ఉంటారు ఏదో పని చేయాలి ఏదో పని చేస్తుంటారు అది మనకి ఇంతవరకు అంత డీటెయిల్గా ఎప్పుడు బయలుపరచబడలేదు కానీ మనం చూస్తాం యోపు జీవితంలో దేవుడు అక్కడ దూతలు కలిసి సంభాషిస్తున్నారు దాని తర్వాత గ్రంథంలో కూడా మనం చూస్తాం దేవుడు అక్కడ సంభాషిస్తున్నాడు ఏజ్ కెల్వ్ విషయంలో చూస్తూ ఉంటాం ఎన్నో స్థలాలలో చూస్తాము అక్కడ ఒక గుంపు అంటే అక్కడ ఎన్ని గుంపులనే పరలోకంలో ఆ చిన్న చిన్న గ్రూప్స్ లాగా కూర్చొని వాళ్ళు సంభాషించుకొని వాళ్ళు ప్లాన్స్ తీసుకుంటారు ఈ లోకంలో ఎట్లా నిర్వర్తించాలా దేవుని ప్రణాళిక వాళ్ళ ప్లాన్స్ అవి ఆ రీతిగా ఉంటాయి అట్లా దేవుడు అక్కడి నుంచి మనుషుల పంపిస్తుంటాడు లేకుంటే దూతలను పంపిస్తా మనం చూస్తూ ఉంటాం సరే మనుషులు ఏ రైతు పంపిస్తాడు మీకు తెలుసు అంతే మనుషులు పంపిస్తాడు ఈ లోకంలోకి ఆల్రెడీ పంపించింది మనుషులే వాళ్ళ ద్వారా కార్యలు జరగాల కాబట్టి దేవుని దూతలు క్రైస్తవ బోధలో మనం చూస్తాము దేవుని సేవకులే దేవుని దూతలు కాబట్టి తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యోహోవా ఏమి యూ చెయ్యడు హీ విల్ నాట్ షూర్లీ హీ విల్ నాట్ డూ అని ఇంగ్లీష్లో చాలా బాగుంది ష్యూర్లీ ద లార్డ్ విల్ డూ నథింగ్ ద లార్డ్ విల్ డూ నథింగ్ ద లార్డ్ గాడ్ విల్ డూ నథింగ్ బట్ హీ రివిల్ హీ సీక్రెట్ అండ్ హీ సర్వెంట్స్ ద ప్రాఫిట్స్ ఎవరు సర్వెంట్స్ అంటే ప్రవక్తలు అంటే మనం ఏదో ప్రవక్తలమని చెప్పుకుంటలేము మనం ప్రవక్తలం అని చెప్పుకోం మనం మనమైన సర్వెంట్స్ అంతే ఆయన సేవకులం కానీ ప్రవచన వరం కొరకు ప్రయాసపడుతున్నాం కాబట్టి ఆయన మనకి ఇవన్నింటినీ బయలుపరుస్తుండే ప్రవచనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో విధాలు నేర్పిస్తున్నాడు ఈ లోకపు ఇచ్చే విధనాలు కావవి మన ప్రభువు వలన కలిగిన విధానాలు అవి జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ నుంచి మనం చూస్తూ ఉంటాము ఆ విధంగా చూస్తేనే మనకి అర్థం అవుతుంది కొన్నిసార్లు లేకపోతే అర్థం కావని వేరే డిక్షనరీస్ చూస్తాం కొన్నిసార్లు వేరే కామెంటరీస్ చూస్తూ ఉంటాము అవన్నీ చూస్తే కానీ ఆ విషయాలు మనకు అర్థం కావు కాబట్టి కొంచెం ముందుకు ఎందుకు దేవుడు ఏం చేయబోతున్నాడు ఆయన ఖచ్చితంగా ఒక ప్రణ ఒక ప్లాన్ తన సంకల్పం చెప్పున ఇది చేయబోతున్నా అంటే ఏందది అని నీకు తెలవకపోతే నువ్వు ఎట్లా మనుషులని సిద్ధపరుస్తావు ఎట్లా సంఘాన్ని ఆదరిస్తావు మరి విశేషంగా యాచక యాచకత్వంలో ఉన్న సేవకుల గురించి మాట్లాడతాను ప్రవక్తలాగా ఉండే సేవకులు వేరే యాచక ధర్మాన్ని పాటించే సేవకులు వేరే యాచక ధర్మం అంటే సండేస్ ఉంటారు సండేస్ చర్చి ఆరాధన చేసి వాక్యం చెప్పి సంఘాన్ని బలపరుస్తా ఉంటారు వాళ్ళకి ఏమైనా కష్టాలుంటే వాళ్ళకి ఉపశమనం కల్పించటట్లు వాళ్ళకి ఆదరణ కలిగించేటట్లు వాక్యం చెప్తా ఉంటారు వాళ్ళ సేవ జీవితం అది కానీ వాళ్ళు ఏ రోజుకి వాళ్ళకి ఉపశమనం కల్పిస్తున్నారు కానీ రాబో ఉపద్రవం గురించి వాళ్ళని సిద్ధపరచలేదు రాబో ఉపద్రవం గురించి వాళ్ళని సిద్ధపరచాలంటే ప్రవక్త రూల్స్ అవసరం అంటే ఒకటే రోల్ కాదు వెనకడికి పాత నిబంధన కాలంలో ఒకటే రోల్ ఉండే కానీ యుగ సమాప్తిలో ఈ కాలంలో రకరకాల రూల్స్ మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఒకవేళ నువ్వు యాజకుం లాగా ఉంటే సంఘక్షేమ కొరకు ప్రయాసపడతా ఉంటావు బాప్తిజం అల్ ఇస్తూ ఉంటావు మనుషులకి హెచ్చరిస్తూ ఉంటావు వాళ్ళ బలపరుస్తూ ఉంటావు వాళ్ళకి ఏదైనా కష్టాలు కలిగినప్పుడు నువ్వు కౌన్సిలింగ్ ఉంటావు వాళ్ళకి ఉపశమనం కలిగిస్తుంటావు వాళ్ళకి ఒక మాదిరి చూపిస్తూ ఉంటావు లేకపోతే ఇంకొకరి దగ్గర తీసుకపోతావు నీ వల్ల కాకపోతే ఇంకొకరి ద్వారా చూపిస్తూ ఉంటావు అది నీ సేవా జీవితం ఒక టీచర్లాగా ఉండి నువ్వు అవన్నీ ఇవన్నీ అర్థం చేసుకోవాలని నేర్పిస్తూ ఉంటావు కానీ నీకు ఎట్లా బయలుపరచబడాలి ఇవన్నీ ముఖ్యంగా ప్రవచన వరం లేకపోతే ఇవి ఎప్పటికి అర్థం కావు నేను మీకు మొదటి నుంచి హెచ్చరిస్తుంది ఏంటంటే నా కుక్కనికి ఎందుకు బయలుపరచాలా దేవుడు మీకు కూడా బయలుపరుస్తాడు మీరెందుకు ఆ లెవెల్ ఆఫ్ ఆ లెవెల్ ప్రయాసం కోరిక ఎందుకు మీరు పోతలేరు నేను మిమ్మల్ని ఏదో కించపరచాలని చెప్తలేను ఈ వాక్యము మీరెందుకు వీటిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు మీరు ఇక్కడికి నేను ఇంటర్ప్రిట్ చేస్తేనే మీకు అర్థమవుతాయా మీ మీకు అర్థం కాలేవా ఒక దశ వరకు వచ్చిర్రు నేను ఎందుకంటే మనలో బ్ర మన బ్రదర్స్ పేర్లు చెప్పాను ఎందుకంటే జెలసీస్ క్రియేట్ అవుతాటే కొందరు బ్రదర్స్ ఆ లెవెల్కి వచ్చిండ్రు ఆ నాకు అర్థమైపోతుంట నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఈ బ్రదర్కి ఆ ఆత్మ ఆ లెవెల్లో నడిపించిందని నాకు అర్థమైపోతుంది వాళ్ళు చెప్తటే వాక్యం ఎందుకంటే కొంచెం ఆ ప్రవచన విధానంగా వాళ్ళ సేవ ఉంటుంది చాలా మంది అంటారు అవును బ్రదర్ ఈ వాక్యము ఇంతవరకు ఎప్పుడు వినలేదు ఎందుకంటే వాళ్ళకి అది బయపరచబడలేదు అంతకుముందు ఇప్పుడు వాళ్ళకి ఆ విధానం బయలుపరచబడింది వాళ్ళు కూడా రీతిగా తరబేది మంది సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అదే లెవెల్ లో అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే ఈ ప్రవచన వరము వాళ్ళకు కూడా అందుతుంది కానీ అందరికీ అందుతుంది ఎందుకంటే ఎవరు అడుగుతే వాళ్ళకి ఇస్తాడు ముఖ్యంగా అది ప్రవచన వరం అడుగు ప్రతి వారికి ఇస్తాను కదా మరి విశేషంగా ప్రవచన వరాన్ని అడుగుడి అన్నాడు లేకపోతే మరి విశేషంగా భాషవరం అడుగుడి అనేవాడు లేక మరి విశేషంగా స్వస్థత వరం అడుగుడి అన్నాడు ఎందుకంటే ఈ వరాలలో ప్రాబ్లం ఏంటంటే వరాలలో మోసపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అదే లాస్ట్ అదే శాశ్వతమైంది అని అనుకుంటారు ఉదాహరణకి నీకు భాషల వరం వచ్చింది అనుకో గంటలు గంటలు భాషల్లో వర్షిప్ చేసుకుంటా ఉంటాం అంతే కానీ దాంట్లో నుంచి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి భాషల వరంతో నేను భాషల గురించి ఎప్పుడు తప్పు లెక్కబెట్ తప్పు చెప్తలేను ఎందుకంటే నేను కూడా భాషల వరం నేను కూడా భాషలో ప్రార్థిస్తాను భాషలో పాటలు పాడుతూ ఉంటాను ఎవరైనా భాషలలో మాట్లాడుతుంటే నాకు అర్థం కానీ నేను స్పెషల్గా చూపించుకోను ఎందుకంటే అవి చూపించుకుంటే ఏమైతే అతిశయం వచ్చేస్తుంది నా హృదయంలో ముఖ్యంగా భాషలలో వర్షిప్ చేసే భాషలలో భాషలలో ప్రార్థించేవాడు తన సొంతానికి లాభము చేకూర్చునను వాక్యం అంటే స్వార్థం ఉంటుంది తన సొంతానికే లాభం భాషల్లో ప్రార్థన చేసేవాడు తన సొంతానికే లాభం చేకూర్చుకును కానీ ప్రవచించేవాడు సంఘ క్షేమం కొరకు ప్రవచిస్తుననుంది అంటే ప్రవచ ప్రవచన నిస్వార్థమైంది భాషలు స్వార్థమైనవి స్వస్థత వరము నువ్వు నీకు స్వస్థత వరము ఉంది అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వస్తే నీలో అహం వస్తూ ఉంటుంది అతిశయం వస్తూ ఉంటుంది చాలా కష్టం ధర నుంచి బయట అందుకే చాలా కొంత కాలంకి అది పోతుంది వరం ఎందుకంటే అతిశయిస్తూ ఉంటావు నువ్వు దాని గురించి అదే రీతిగా వివేచిన వరం నీ హృదయంలో ఏముందో నాకు నాకు ఎందుకంటే మా ఫాదర్కి ఆ వరం ఉండే నేను గమనించిన ఆయన ఎవరి దగ్గర పోయినా నీ జీవితంలో ఏం జరుగుతుందో టగటగటగా చెప్పేస్తాడు మొహం మీద ఆయన సేవలో ఆయన సేవ జీవితం అట్లా ఎండ్ అయింది నాకు చూసిన గమనించిన ఒక సిస్టర్కి చెప్పిండు నీ భర్త ఇంకొక స్త్రీతో ఉంటున్నాడు సిస్టర్ అంటే ఏం బ్రదర్ మీరు ఏం మాట్లాడుతున్నారు నా భర్త గురించి నాకు బాగా తెలుసాను మూడో రోజు వచ్చి బాగా ఏడ్చింది ఆయన దగ్గర ఎందుకు మీరు చెప్పింది నిజమైంది బ్రదర్ నేను కళ్ళారా చూసినాను ఆయనకు ఆ వరం ఉండే కానీ నాకు నా పరిస్థితి ఏంటంటే అటువంటి వరం నాకుంటే నా సేవ జీవితంలో అంత గందరగోళం అయిపోతాయి ఈ మనుషులు నీ హృదయంలో ఏముందో నీకు చెప్తే నీ పరిస్థితి ఏమవుతుంది ఈ బ్రదరే దేవుడు అని నన్ను లెవెల్కి పెంచేస్తారు మీరు నాకు అందుకే ఆ వారం అవసరం లేదు కానీ ఆత్మలను వివేచించమని చెప్పిండు నీ దగ్గరకు వచ్చే ప్రతి ఆత్మను వివేచించాలా వాటి నేను అంటే ఒక దశలో ఒక థర్టీ ఇయర్స్కి తమ్ము వాటికి అన్నిటికీ నేను ఇంపార్టెన్స్ ఇచ్చిన అద్భుతాలు చూసిన నా సేవ జీవితంలో స్వస్థతలు చూసిన కుప్పల్ కుప్పల్ మనుషులు పడిపోవడం ఇవన్నీ కానీ నేను తర్వాత రిలీజ్ అయినా అన్నిటికంటే ముఖ్యమైనది ఇది కదా హెచ్చరించండి కదా ప్రతి దేశంలో వాక్యం జరిగినప్పుడు అవును ప్రవచన మరి విశేషంగా ఆపేక్షించమన్నాడు మరి విశేషంగా అంటే స్పెషల్గా అది నేను చాలా లేట్గా తెలుసు నా లైఫ్ లో మీ లైఫ్ లో చాలా త్వరగా తెలుసుకుంటున్నారు మీరు ఆ సత్యం నా లైఫ్ లో చాలా లేట్ అయిపోయింది అదే నాకు సరే నేను ప్రవచనాలు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ కానీ అప్పుడు ధ్యానించిన విధానం వేరే ఇప్పుడు ధ్యానించిన విధానం వేరే నాకు అప్పుడు లేదా వరం ఆశ ఉండే కానీ వరం లేదు నువ్వు అడగకపోతే నీకు ఇవ్వడు అడుగు ప్రతివానికి ఇచ్చేదని ఆత్మ అన్నాడు అడగకపోతే ఇస్తాడా ఆత్మ ఎట్లుంటుంది చెప్పండి అడగాల అనేది కాబట్టి ఏమి అడగమంటున్నాడు మరి విశేషంగా ప్రవచన వరం ఎందుకంటే క్రైస్తవ జీవితంలో వీటిని సరిగా అర్థం చేసుకుని పాటించలేదు కాబట్టి వారి జీవితం చివరికి ఏమవుతుంది మీరు చూస్తున్నారు వాళ్ళు అంతకంతకు చెడిపోయారని ఎందుకు చెప్పిండి అంతకంతకు చెడిపోతుంది క్రైస్తవ సంఘము ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంల పిండి పర్లవరాజం ఎట్లుంది ఈరోజు పొలబు జ్ఞాపకం చేస్తున్నాడు అది వార్తలో ఒక స్త్రీ తను లూకసు వార్త పదమూడో ఉద్యమ ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంల పిండిలో అంతకుముందు దాచిపెట్టుకున్న పిండిని కలిపిన పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది మూడు కొంచెంల పిండి మంచి పిండే కానీ అంతకుముందు పిండి ఉండే తన దగ్గర కొంచెం దాచిపెట్టుకుంది ఆ పిండిని మూడు కొంచెంల పిండిలో కలిపితే ముద్దంతా పులిసిపోయింది అట్లా ఉంది ఈరోజు పర్లవరాజం అని ప్రభు చెప్పిండు కాబట్టి యుగ సమాప్తి వచ్చినప్పటికీ ఆ మూఢం కుంఛంల మంచి పిండి కూడా పులిసిన పిండితో పులుపు ఎక్కడ కలుస్తారు చెప్పండి మీద స్పాత నిబంధన కాలంలో ఉండే పులుపు విధానం అవన్నీ తెచ్చిపెట్టుకొని ఇప్పుడు అంతా పులిసిపోయింది మతపరమైన జీవితము అది మన ప్రభు చెప్పింది మనుషుకు మనం తిరిగి వచ్చినప్పుడు తన ప్రేమను కనుగొనున్న విల్ హీ ఫైండ్ ఫెయిత్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్లో అయితే కాబట్టి ఆయన తన విశ్వాసాన్ని కనుగొనున్న మనుషుల్లో విశ్వాసం ఉంటదా అంటే అంతకంతకు చెడిపోయినట్లే కదా క్రైస్తవ జీవితము చివరికి వచ్చినప్పటికేంది మెకానికల్ మతాచరంగా పాటలు పాడుకోవడము వర్షిప్ చేసుకోవడము ఫాస్టింగ్స్ ఉండడము నియామక దినములు పండగలు సబ్బాతులు ఇవన్నిటిని ఆచరించడం జరుగుతుంది అంటే పులుపు పాతది నీడ కదా పులుపుని తెచ్చిపెట్టుకొని మొత్తం కులిసిపోయింది ఈరోజు అని హెచ్చరించడానికి వరకు మనకు అది చూపిస్తున్నాడు అందుకే పాత కాలం యుగ ఎండింగ్కి వచ్చేటప్పటికి మొత్తం కులిసిపోయింది పాత సంఘం మన ప్రభు పుట్టే టైంకి సంఘము కులిసిపోయింది మొత్తం పులిసిపోవడం వల్ల వాళ్ళకి ప్రవక్తలు లేరు మూడు వందల సంవత్సరాలు లేరు మలాకి గ్రంథము ముగించే టైంకి మలాకి చివరి ప్రవక్త పాత కాలంలో ఆయన టైం ఎండ్ కాగానే మతైసు సువార్త వరకు ప్రవక్త ప్రవక్తలు లేరు మూడు వందల దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు చరిత్రలో బైబిల్ చరిత్రలో సైలెంట్ పీరియడ్ అంటే నిర్మానుషమైన కాలం అది త్రీ హండ్రెడ్ ఆచారం లేదు వర్షిప్స్ లేవు పాటలు లేవు పండగలు లేవు పబ్బంలు లేవు ఏమి లేవు అన్నట్టు మతపరమైన జీవితం ఇసాల్పల్ల జీవితాలలో ఏమీ లేదు అంతా మెకానికల్గా జీవించారు లోకాతితంగా జీవించారు ఆయన పుట్టే టైంకి త్రీ ఇయర్స్ ఆఫ్ సైలెన్స్ అంటాం దాన్ని చాలా భయంకరమైన కదా ఆయన తిరిగి వచ్చే టైంకి కూడా అట్లనే తయారవుతుంది అని చెప్తున్నాడు అది హెచ్ అన్నట్టు కాబట్టి ఈ మతపరమైన జీవితం ఆ రీతిగా తయారైంది కాబట్టి ఏ గ్రంథంలో ఒక వాక్యాన్ని మాట్లాడతాడు దానికి సంబంధించింది నూతన నిబంధన పత్రికలలో కూడా మనం చూస్తాం అది ఏహెచ్కేల గ్రంథము ఏహెచ్కేల గ్రంథము ఐదవ అధ్యాయము ఇంగ్లీష్లో ఎజకియల్ అంటాం కదా ఇంగ్లీష్లో ఎజెకియల్ చాప్టర్ ఫైవ్ బుక్ ఆఫ్ ఎజకియల్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిట్ తెలుగులో ఎహెచ్కేల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వర్షం ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుదాము ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుదాము తర్వాత తెలుగులో చదువుదాము ఏహెచ్కేల్ గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వర్షము ఎజకి చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిట్ therefore thus say the lord god behold i even i am against thee and will execute judgments burala teer padega samanchin teer pante judgement kada burala teer the judgement of trumpets antam manam and will execute judgments in the midst of the in the sight of the nations ipu manam telugulo chustam in the midst of the annadante mi madhyalo annadu kada kauna ప్రభువైన యహోవనగు నేను నీకు విరోధినైతిని చూడండి ఈ లోకంతో స్నేహం వైరం అంటే విరోధం వైరం అంటే విరోధం అంటే ద్వేషం కో శత్రుత్వం ఎందుకు దేవునికి మనం విరోధులం అవుతున్నాం ఇక్కడ చూపిస్తున్నాడు కావున ప్రభువైన యహోవనగు నేను నీకు విరోధినైతిని ఆన్యజనులు చూచిచుండగా నీకు శిక్ష విధింతును అన్యజనులు అన్ని జనులు చూచి నీకు శిక్ష విధింతున్ అంతేనా విధింతును విధింతును అన్ని జనులు అంటే నీకు ఎవరో తెలుసు అన్నిజనులు అంటే బయటస్తులు బయటోళ్ళు కాదు లోపల ఉన్న ఎవరు వాళ్ళు తెలుసు నీకు సర్పంలు తేలి అన్ని వాళ్ళ ఎదుట నీకు శిక్ష విధింతును ఇది ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పబడ్డ వాక్యం దేవుడు మాట్లాడతాడు నేను నీకు విరోధినై ఎందుకు మీరు నాకు విరోధులైన కాబట్టి మీరు నాకు వీపు చూపిస్తున్నారడా ఇర్మియా గ్రంథంలో నాకు వీపు చూపిస్తారు మీరు నా తట్టు తిరగని నేను మీ తట్టు తీరుతాన ఇర్మియాలో కాబట్టి మీరు నాకు వీపు చూపించరు కాబట్టి మీరు నాకు విరోధులైనరు అంటే నా వాక్యాన్ని మీరు విధేత చూపించలేదు దాన్ని ఉల్లంఘించరు ధృనీకరించు రిజెక్ట్ చేసిండ్రు నా వాక్యాన్ని అందుకు నేను మీకు శిక్ష విధించబోతున్నాను ఇప్పుడు ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లే కదా ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్తున్నాను శిక్ష విధించిన నేను మీకు అనేసి న్యూ టెస్ట్మెంట్ చూడండి కేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇది మన రిపీటెడ్గా చూస్తూ ఉంటాం ఈ వాక్యము మన బైబుల్ స్టడీస్లలో కేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఈ వాక్యానికి ఎవరు స్పందించారు మతపరమైన జీవితంలో ఎన్ని సంఘాలలో నేను ఈ వాక్యం సైలెంట్ ఎవడికి సంబంధించిందినే వాక్యం అనుకుంటారు మనుషులు కేతురు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరమగు కాలము వచ్చి ఉన్నది తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి వచ్చియున్నది ఆల్రెడీ వచ్చింది స్టార్ట్ అయిపోయింది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిదెలిన వారి గతి ఏమవును సెకండ్ పాయింట్ అది ఫస్ట్ తీర్పు నీకు సెకండ్ తీర్పు లోకానికి ఫస్ట్ తీర్పు నీకు నీకంటే దేవుని ఇల్లు దేవుని ఇల్లు అంటే క్రైస్తవ సంఘం కదా దేవుని బిడలు దేవుని బిడలికి ఫస్ట్ తీర్పు ఉంది ఇక్కడ వాక్యం మీరు చెప్పండి అదేంది క్రీస్తు చేసిన వారికి ఏ శిక్ష విధులైన రోమి రాష్ట్రపత్రిక ఎన్ని విధాలు చూస్తాను కదా వాక్యం మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలం అది మన యొద్నే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమవును ఎవరైతే సువార్తకు అవిధులెత్తన్నారో వాళ్ళకి సెకండ్ జడ్జిమెంట్ ఫస్ట్ జడ్జిమెంట్ ఎవరికి ఎవరికి ఫస్ట్ జడ్జిమెంట్ చర్చ్కి చర్చికి ఫస్ట్ జడ్జిమెంట్ సెకండ్ జడ్జిమెంట్ ఈ లోకానికి అంటే పవర్ఫుల్ జడ్జిమెంట్ నీకు నెక్స్ట్ జడ్జిమెంట్ వాళ్ళకి అంటే కఠినంగా శిక్షించేది నిన్ను తర్వాత వాళ్ళకి ఎందుకు తెలుసా నీకు ఇవన్నీ బయలుపరచబడ్డాక కూడా నువ్వు అవిధేయునమైనవు నాకు అంత తెలుసులేవు ఒక గంట వర్షిప్ చేసుకుంటా పాడలు పాడుకుంటా భాషలలో శుద్ధిస్తా దేవుని కనపరుస్తా ఏదో చేస్తాను చెప్తున్నారు కదా సేవ పోతాను ఊరి పని చేసేస్తాను ఇదంతా మెకానికల్ లైఫ్ ఏదో ఆచారబద్ధంగా ఏదో భయంతో చేసినట్లుంటుంది సేవ భయంతో చేసేది కాదు ఆశతో చేయాలా ఆనందంతో చేయాల సంతోషంతో చేయాల ఎందుకంటే ఆయన జీవంగల దేవుడు ఆయన ఏమీ జబర్దస్తి చేయలేదు కదా మొదటి నుంచి కూడా ఆదామాలను జబర్దస్తి చేసిండ ఒక్క కేసు చెప్పించండి జబర్దస్తి చేసిన కేసులు అయ్యి నేను చెప్పినట్టు చేయండి ఆయన జబర్దస్తి ఎక్కడ చేసిండా ఎక్కడ చేయలేదు స్వేచ్ఛనిచ్చిండి ఆయన అంతస్త స్వేచ్ఛనిచ్చే దేవుడు ఫ్రీడమ్ సేవలో దేవునిలో ఫ్రీడమ్ ఉంది మనకి మంచి చెడు అని రెండింటి మదిల పెట్టిండు మనిషిని నీ తీర్మానం నువ్వు డిసైడ్ చేసుకో నీకు మంచిగా వాళ్ళ చెడు కావాలా కానీ చెడు తట్టు తిరగడం చాలా సున్నాసం మనుషులు అందరూ చెడుతటే తిరుగుతారు మనం ఇంతగా మేనో వాకింగ్ చెప్తుంట మన హృదయం మన శరీరంలో ఇంకా చెడుత్వం ఉంది లేదంటరా ఈ దౌర్భాగ్యమైన శరీరం ఎందుకు చెప్పింది చెప్పండి ఇంకా ఉందా చెడుతనం మనం బయటకు ఎంత భక్తిగా ఎంత పరిశుభ్రంగా అనిపించినా లోపల ఎక్కడో ఉంటుంది అది ముళ్ళు నాకు తెలుసు దాన్ని మనము తొక్కుకుంటా ఉంటాం దాన్ని ఛేదించుకుంటా ఉంటాం ఆ శరీరాన్ని చాలా కష్టతరమైంది పౌలుకి ఆ విషయము బాగా అర్థమైంది ఎంత ఛేదించుకోవాలని ఎంతగా దాన్ని తొక్కుకోవాలని మనం కూడా నేర్చుకుంటాం మన జీవితంలో లేకపోతే ఇవన్నీ ఎప్పుడు చూపించాలి నీకు పరిశుద్ధుడు ఆయన వాక్యం అది నీకు అర్థం నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలా తలను చరికాల వరకు నీ మొత్తం సంపూర్ణమైన పరిశుద్ధమైన జీవితంలో నువ్వు ఉండగలుగుతావా కాబట్టి సరే మనం ఇక్కడ చూస్తున్నాము ఈ తీర్పు అనేది దేవుని ఇంటి వద్దా అన్నాడు అక్కడ మట్టుకు ఎహెచ్కేఎల్ గ్రంథంలో మనం ఏమని చూస్తున్నామంటే మధ్యలో అన్నాడు మీ మధ్యలో తీర్పు అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేప్పటికీ ఇంటి యొద్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యాడు చర్చిలోనే కాబట్టి మీ మధ్య అన్న మీ యొద్ ఒకటే కదా అర్థం కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్మెంట్ తేడా ఏముండదు ఆయన రెండుసార్లు జ్ఞాపకం చేస్తున్నాడు ఆల్రెడీ ఒకసారి జ్ఞాపకం చేసినాడు మీకు నేను టూ థౌజండ్ ఇయర్స్కి అంటే ఏహెచ్కెల్ అంటే దగ్గర దగ్గర టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్కి ఇస్తాం అంటే మన ప్రభుకి ముందు సిక్స్ ఇయర్స్ రఫ్లీ ఏహెచ్కెల్ గ్రంథం రాయబడింది సో సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ మన టైంకి టూ థౌజండ్ నైన్టీన్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ ఇయర్స్ రఫ్లీ అనుకుందాం అంతకుముందు చెప్పిండది ఇప్పుడు మనకి తిరిగి జ్ఞాపం చేసిండు అంటే సెవెన్ ఇయర్స్ తర్వాత జ్ఞాపకం చేసిండు సెకండ్ టైం అది మన అంటే సెవెన్ ఇయర్స్ కితం అంటే మన ప్రభుత్వ కాలం తర్వాత పేతురు సేవలో పేతురు చాపల ఏం చదువులేదు కానీ ఆయనకు అది బయలుపరచబడింది అంత పర్ఫెక్ట్గా తయారయండి సేవలో ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను నా పిహెచ్జీ స్టూడెంట్స్కి కూడా మీరు స్టార్టింగ్లో ఏ రీతిగా ఉన్నారు ఈరోజు ఏ రీతిగా మీరు స్టార్టింగ్లో ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్న రోజులలో మీ నాలెడ్జ్ మీ రైటింగ్ స్కిల్స్ మీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ రీతిగా ఉన్నాయి ఈ రోజుకి ఏ రీతిగా ఉన్నాయి మన ప్రభు కూడా అంతే కదా మన ప్రభు సేవ జీవితంలో శిష్యులు చేపలు పట్టేటోళ్ళు అసలు పేతూరు శరీరం మీద బట్టలు కూడా సరిగ్గా ఉండవు కదా చేపలు పడేటానికి మన ప్రభు అక్కడికి వస్తే దూరం ఉన్న అట్లా కప్పుకుంటాడు ఆయన బట్టలు లేవు కాబట్టి అంతా ఇలిటరేట్స్ అన్నట్టు వాళ్ళకి జ్ఞానం లేదు వాళ్ళకి ఎట్లా ప్రవర్తించాలో తెలియదు ఎట్లా మర్యాదగా ఉండాలో తెలియదు అసలు ఏ రూపకం కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా లేరు ఇంపర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళని తీసుకొచ్చే సేవలో వాళ్ళు ఎంతగా ఓర్చుకునే ఉండాలి ఆయన వాళ్ళ గురించి ఎంత ఓర్పుతారో వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చుకున్నారు వాళ్ళు ట్రైన్ అయినారు ట్రైన్ కూడా చివరికి ఏమైంది ఆయన చనిపోయానికి ఎంత స్కాటర్ అయిపోయాడు అయ్యో స్కాటర్ అయినట్టు ఎక్కడ దాచిపోయాడు ఎక్కడ కూడా దాచుకుని దూరంకెళ్ళి చూస్తారు ఆయన దాచుకొని ఆయన శిల మీద ఉన్నాడు కానీ బహు దూరంకెళ్ళి చూసుకొని చూస్తున్నారు అప్పుడు ఆ గుంపులలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చాడు నువ్వు నువ్వు నువ్వు అతనితో పాటు ఉన్న వాళ్ళ గుంపులలో ఉన్నవాడవు కదా అంటే కాదని బొంకడం మనం చూస్తాం పేతురు కానీ వ్యూహాను భక్తుడు ఒక్కడు ధైర్యంగా అక్కడ నిలబడిండు ఏప్రభు శిలవ దగ్గర లోపడి ఆయన ఒక్కడే వాళ్ళందరూ స్కాటర్ అయిపోయి దూరంకెళ్ళి చూస్తున్నారు మళ్ళీ దాని తర్వాత పశ్చాత్తాప పడి కోరుకొని వాళ్ళు ఎంతగా శ్రమ పడినరు రాసినప్పుడు రైటింగ్ స్కిల్స్ వచ్చినాయి మత్తై సువార్త మార్కు సువార్త వీళ్ళందరు యోహాను శువార్త వీళ్ళంతా మంచిగా నేర్చుకుని రాయడం ఎంత బాగా రాసినారు ఎంత జాగ్రత్తగా రాసినారు ఆ పదాలు ఈరోజు కూడా మనం చూస్తాం కదా పౌలు పౌలు అంటే ఆయన ముందు నుంచి బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన రాత చాలా కష్టతరంగా ఉంటుంది అర్థం చేసుకుని మనుషులకు కానీ పేతురేంది చావల పడేటోడు పత్రికలు రాసినా లేదా పేతురు రాసిన పత్రికలు రెండు రాసినా లేదా మళ్ళీ ఎట్లా ఇంప్రూవ్ అయ్యిండు ఇంప్రూవ్ కావాలా మనం అన్ని అన్ని విధాలుగా బిలబర్డ్ it is god's will that you shall prosper in all the things untad prabhu chittam endante samastha vishamlalo abhrudhi bonduta devuni chittam antadu prathi vishamlalo manam abhrudhi bondalanu antadu kevalam aathmiyangane gaadu ee lokadiththanga kuda abhrudhi bondalanu ee sharramlano abhrudhi bondalanu prathi vishamlano abhrudhi bondalanu avaru abhrudhi bondalanu etla bondalanu ayina already niku ichchisi undi nen pondi abhrudhi bondandi ani malli meer pondakunda internet ne gucchuntanta aitada kaadu kada అది మనం ముందుకు పోవాలా ప్రాక్టీస్ చేయాలా విశ్వాసంలో బలప నాకు అంతమంది లే కంఫర్టబుల్ ఉంటే ఏముండదు నేను అందుకే చెప్తాను నేను దగ్గర దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ కష్టపడికి ఎంబీఏ కంప్లీట్ చేసిన అవసరమే లేకుండా నాకు చదువు ఎందుకు కంప్లీట్ చేసిన మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఇట్లా ఉరుకుతూ తిరుగుతూ ఊళ్ళు తిరుగుతూ పనులు చేసుకుంటూ పొద్దున్నది సైన్ వరకు అవర్స్ ఎవ్రీ కష్టపడుతూ అయినగానే ఎంబీఏ కంప్లీట్ చేసిన ఎందుకు అవసరం లేదు నా ఉద్యోగంలో మీరు అంతా యంగ్ పీపుల్ మీరు ఇంకా బాగా చదువుకోవచ్చు కదా సరే నేను ఎందుకు మిమ్మల్ని ఇంటర్ ఇంటర్ చేసినా తెలియదు కానీ కంప్లీట్ చేయాలి స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అంతా చేసుకోవాలి ఎందుకంటే లైఫ్ ఒకటే ఆపర్చునిటీ మీకు అంతే కదా లైఫ్ ఒకటే ఆపర్చునిటీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ తర్వాత కూడా చదువుతున్నారు నాకు తెలిసి ఒక కేసు రిటైర్ అయినాక ఆయన ప్రతిరోజు వాకింగ్ పోతుంటే పిల్లలంతా సెటిల్ అయిపోయారు పెళ్ళిళ్ళైపోయినాయి అంతా ఎవరి జీవితాలు వాడు చూసుకున్నాడు ఒక్కడు ఒంటరిగా ఉన్నాడు ఇంటి భార్య ఎప్పుడో చనిపోయింది ఈ ఇంకా ఏం పని పొద్దునే వాకింగ్ పోతుంటే ఒకరోజు వాకింగ్ పోతుంటే రోడ్ మీద రోడ్ దగ్గర రోడ్ సైడ్లో ఒకటి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కనిపించింది ఊరికే అట్లా వాకింగ్ చేస్తూ పోయింది కంప్యూటర్స్ పోతే యంగ్స్టర్స్ అంతా కూర్చొని కంప్యూటర్స్ సాఫ్ట్వేర్స్ నేర్పిస్తున్నారు ఇంకా నేను కూడా టైంపాస్ ఎందుకు ఊరికే ఇంటర్వ్యూ కూర్చాలా టీవీ ముందు కూర్చోాలా నేను కూడా పోయి నేర్చుకుంటాను పోయి ఆ ఏజ్లో పోయి కంప్యూటర్ దగ్గర కూర్చొని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఒక పెద్ద కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యమం ఇచ్చు రిటైర్మెంట్ అయినాక కూడా ఎదురు చేయాలా లైఫ్ ఒకటే ఆపర్చునిటీ కదా తీర్మానించుకోవాలను సరే నేను తర్వాత ఇవన్నీ కట్ చేస్తే ఎందుకంటే ఇది వాక్యం పరంగా లేదు ఇది అంటే మీకు ఏదో సో సాంఘిక పరమైన ఇవన్నీ మనకి వాక్యం అవసరం లేదు ఎందుకంటే మన ప్రవచనకు సంబంధించిన వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ కానీ సడన్లీ డివియేట్ అవుతుంది నా మైండ్ అట్టుది మీరు ఎందుకు అందులో ఆయనలో అంతగా అభివృద్ధి పొందలేకపోతున్నారంటే మీరు ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు ఇక్కడ మీ లైఫ్లో నేను ఇప్పటికీ రాస్తాను అంట పుస్తకాలు రాస్తాను ఏడు పుస్తకాలు పబ్లిష్ చేశాను ఇంకా రెండు పుస్తకాలు రాయబోతున్నాను నేను ఆపను నేను రాస్తేనే ఉంటాను నేను ఎందుకంటే నాకు తెలుసు లైఫ్ ఒకటే ఆపర్చునిటీ అని నా నేను రాసిన పుస్తకాలు ఎవడో ఎక్కడెక్కడ చదువుతాడేమో ఎవడు బాగుపడతాడేమో ఎవరు తెలుసు ఆ ఆశతోనే మనం ఇది క్రైస్తవ జీవితం అంటే నిస్వార్థంగా మనం చేస్తూ ఉంటాం నేను ఏదో బలపడతాను నేనేదో పర్సనల్గా బెనిఫిట్ పొందుతాను కదా పుస్తకం రాస్తే అమ్ముడు పోతే కొన్ని వేల డబ్బులు నాకు వస్తాయి అనేది కాదు వస్తాయి అవంత ఇంపార్టెంట్ కాదు కానీ మనం రాస్తే ఎవడు నీ ఐడియాస్ ఎవడో చదివివాడు బాగుపడుతుంటే నీ సాక్ష్యా నిలబట్టేట్టే కదా ఆయన వెలుగు నువ్వు కదా ఈ లోకంలో ఏ రూపకంగా ప్రకాశింపజేస్తా ప్రతి స్థలంలో ప్రకాశింపజేయాల అరే ఆ బ్రదరా ఓ ఆ వ్యక్త అంటే ఓ ఈ వ్యక్తి ఎక్కడ తెలుసు ఈ వ్యక్తి అనో ఈ వ్యక్తి క్రిస్టియన్ తెలుసు ఈ వ్యక్తి ఏసులు అని అంటే సాక్ష్యం ప్రభుకే పోతుంది కదా మహిమ ప్రభుకే పోతుంది మనం దానికి తగినట్లు జీవించాలా కాంప్రమైజ్ కావద్దు నేర్చుకుంటేనే ఉండాలి లైఫ్ అంతా నేర్చుకుంటేనే ఉండాల కాబట్టి ఈ రెండు వాక్యాలు మనల్ని జ్ఞాపకం చేస్తుంది ఈ తీర్పు మతపరమైన జీవితంలో ఎందుకు దేవుడు తీర్పు తీర్చబోతుందంటే వాళ్ళ వాళ్ళ దుష్టత్వం గురించే కదా దేవునికి తిరుగుబాటుతనం చేసి కాంప్రమైజ్డ్ లైఫ్ ఇది కాంప్రమైజ్డ్ లైఫ్ ఇది క్రైస్తవ జీవితం అంతా కాంప్రమైజ్డ్ లైఫ్ యేషవు వంటి భ్రష్టత్వము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఏషావు ఏ రీతిగా తన ఒక పూటి కూటి కొరకు తన జేసాన్ని జస్వతపు హక్కును అమ్ముకొని భ్రష్టు అయిపోయాడు దాని తర్వాత ఎంతగానో పశ్చాత్తపడి క్ష పాపక్షమాపణ పునానికి ప్రయాసపడి కానీ దొరకక నశించినట్టు మనం చూస్తాం అతను పశ్చాత్తపడినట్టు మనం పాపక్షమైనట్టు మనం చూడం కన్నీరు విడిచుండి ప్రయాస్ ప్రయాసపడి కానీ దొరకనే దానికి అవకాశం యుగ సమాప్తిలో మన పర మతపరమైన జీవితం అట్లా ఉంటుంది విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఇప్పుడు మనం దాన్ని సారాంశాన్ని పోయిన చాలా చూస్తున్నాము ఇది ఇంకా ముగిస్తున్నాము ఈ రోజుకి ఆరవ బూరకు సంబంధించిన విషయాలు ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ తొమ్మిదవ అధ్యాయము చివరి భాగం అంటే పన్నెండు నుంచి కదా పన్నెండవ వర్షం నుంచా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి చూస్తాం అది కదా ఆరవ బూరకు సంబంధించింది పన్నెండు అంటే పన్నెండు నుంచి కరెక్ట్ ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద అంతేనా తొమ్మిదవ అధ్యాయం కదా పదమూడవ వచనం నుంచి అర్థం చేసుకోవాలంటే పన్నెండవ వచనానికి సంబంధించిన ఒక క్లిక్ కీ ఇచ్చింది కీ ఆ వాక్యానికి అర్థం చేసుకుంటే కీ పన్నెండవ వచనంలో కీ ఉంది మొదటి శ్రమ గతించినంటే ఆ ఐదవ బూరకు సంబంధించిన శ్రమ గతించింది ఇదిగో మరీ రెండు శ్రమలు రాబోతున్నాయి అంటే ఆరవ బూరలో రెండు శ్రమలు ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆరవ బురలో రెండు శ్రమలు ఒక శ్రమ అంటే రెండవ శ్రమ మూడవ శ్రమ రెండవ శ్రమ గొప్ప జనానికి మరణించడం మూడవ శ్రమ సర్పంలు తెల్లకి శిక్ష మీకు ఎన్నిసార్లు చూపించిన దేవుడు సర్పములని తెల్లని దేవుని పిల్లలకి వ్యతిరేకంగా వాడుకుంటున్నాడు ఎందుకంటే దేవుని బిడ్డలకు బుద్ధి చెప్పడం కొరకు దేవుడు వాళ్ళని వాడుకుంటాడని నిశలను నేను చూపించిన పాత నిబంధన కాలంలో కూడా అదే జరిగింది దేవుని బిడ్డలకి బుద్ధి చెప్పడం కొరకు అనిలను లేపిండు దేవుడు పాత నిబంధన కాలంలో ముఖ్యంగా న్యాధిపతుల కాలంలో చూస్తాం ఇస్సల్ పాపం చేసినప్పుడు దేవుడికి తిరుగుబార్తనం చేసినప్పుడు ఆయన ఒక అన్యరాజుని లేపుతాడు అన్యరాజు ఈ దేశం మీదకి ముట్టడి వేస్తాడు దేశాన్ని ఓడగొడతాడు ఇస్సల్ పిల్లలను బందీలుగా చేసుకుని పరిపాలిస్తుంటే వాళ్ళు ఏడుస్తారు ప్రభు మమ్మల్ని క్షమించిన అయినా మా మాకు విడుదల కల్పించిన అయినా అని ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన విని ప జాలిగల ప్రభువు కదా దయగల ప్రభువు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళకి న్యాయధిపతిని లేపేవాడు న్యాధిపతి వాళ్ళని విడుదల కల్పించేవాడు దాని తర్వాత కొంతకాలము ఉజ్జీవం ఉండేది విశాల్పదలో ఉజ్జీవం తర్వాత కొంతకాలంకి మళ్ళా సన్నగిళ్ళడం దాని తర్వాత మళ్ళా పాపం చేయడం దాని తర్వాత మళ్ళీ ఇంకొక రాజుని ఇంకొక శత్రు రాజుని తీసుకురావడం పాత నిబంధన కాలం అంతా శత్రువులతో బుద్ధి చెప్పింది దేవుడు కృత నిబంధనకు వచ్చినప్పటికీ నీ నీకు తెలుసు వాని ద్వారా బుద్ధి చెప్పిస్తుంటాడు నేను కాబట్టి ఆయన విధానము నిన్న నేడు నిరంతరము ఏకరీత ఉండే విధానం ఆయన ఎప్పటికీ మారడు ఆ విషయంలో మనం జ్ఞాపకం చేసిండు కాబట్టి ఈరోజు మనము ఈ పన్నెండవ పద పదమూడవ నుంచి జనిస్తున్నది ఏంటంటే ఆరవ బూరలో ఏం జరుగుతుంది ఆ రెండవ శ్రమ దేనికి సంబంధించిందినప్పుడు దేవుడు నలుగురు దూతలని ఆ యూఫ్లటిస్ నది దగ్గర విడిపించినట్టు మనం చూస్తున్నాం వాళ్ళు ఎంతో కాలం నుంచి బంధింపబడ్డరు అక్కడ ఈ నలుగురు దూతలు ఎవరనేది మనం ఎన్నిసార్లు ధనించినము ఈ సర్పంలోకి సాదృశ్యం ఈ నలుగురు దూతలు నది దగ్గర నలుగురు అంటే నాలుగు నలుగురు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలా భూమి నలు దిశలు అని అర్థం నలుగురు అంటే నలు దిశలు నాలుగు స్థలాలు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇది భూమి అనుకోండి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అట్లా అంటే కంప్లీట్ నలు నుంచి వస్తారు వీళ్ళు అంటే ఈ లోకం అంతా యూఫ్రటిస్ నదిలాగా తయారైంది లేక ఈ లోకం అంతా యూఫ్రటిస్ నది ఉన్న బబులూన్ లాగా తయారైంది కాబట్టి దేవుని బిడ్డలంతా బబులంలో జీవిస్తుంది ఈరోజు అప్పుడు ఏదైతే అయితే వాళ్ళు బానిసల్లాగా పోయి బబులంలో జీవించారో ఈరోజు వాళ్ళు బానిసల్లాగానే ఉన్నారో రీతిగా లేకపోతే వాళ్ళు ఇట్లా బంధింపబడతారు వాళ్ళు బానిసల్లాగానే ఉన్నారని చెప్తున్నారు ఎందుకంటే నువ్వు ఆచారబద్ధంగా జీవించి మతపరమైన ఆచారంగా జీవించి ఆయన సత్యాన్ని గ్రహించకపోతే నీకు స్వతంత్రత లేదు నువ్వు ఇంకా బంధింపబడ్డవాడవే కాబట్టి వీళ్ళందరూ అట్లా బంధింపబడ్డవారన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత వాళ్ళు విడుదల పొందినరు వాళ్ళకి దేవుడు అధికారం ఇచ్చండి ఏమని అధికారం ఇచ్చింటే మనుషులు మూడవ భాగాన్ని చంపడానికి కొరకు కాబట్టి మనుషుల్లో మూడవ భాగం అంటే మొదటి రెండు భాగంలో మూడవ అంటే థర్డ్ పార్ట్ అంటాం ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ మూడవ భాగం అంటే థర్డ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఏంది సెకండ్ పార్ట్ ఏంది నీకు అవి అర్థం కావాలి ఫస్ట్ టైం చదివేటోళ్ళకి మనుషులో మూడవ భాగాన్ని చంపడానికంటే థర్డ్ పార్ట్ చనిపోబోతున్నారు అని జనిస్తారు అంతేగాని మళ్ళీ ఫస్ట్ పార్ట్ ఏంది సెకండ్ పార్ట్ ఏంది అని ఎవరు ధ్యానించడు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఉంది సెకండ్ పార్ట్ ఉంది అక్కడ అనే మనుషుల్లో మొదటి భాగము చంపబడనని చెప్పచ్చు కదా మనుషుల్లో మూడవ భాగమే ఎందుకు చెప్పాలా ప్రవచనంలో మనుషులు మూడవ భాగం అంటే మొదటి భాగం తెలుసు మొదటి భాగము సర్పంలో రెండవ భాగము తేళ్ళు మూడవ భాగము గొప్ప జనము నాలుగవ భాగం బయట ఉంటుంది అది ఎప్పుడు ఇవి మనకు బయలుపరచబడ్డాయి ఒక పది సంవత్సరాల క్రితం వాక్యాలు ఇవన్నీ మొదటి రెండు గుంపులు మూడవ గుంపు మీద పడుతున్నాయి అదే ఈ బోరల తీర్పు ఎందుకు పడుతున్నాయి అంటే దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండు ఎందుకంటే ఆయన ఆగే లేకుండా తల్లిబెట్టుకులో ఒకటి రాలేదు ఆయన ఆగేయకపోతే ఇవి నెరవేరవు కాబట్టి ఆయన వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేయండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి పదిహేనవ వచ్చరంలో మనుషులలో మూడవ భాగంను సంహరింపవల్నని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి అంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది మనుషులు మూడో భాగాన్ని చంపడం కొరకు ఒక టైం ఒక స్పెషల్ టైం ఉంది అది ఆ టైంను వాళ్ళకి విడుదలగా కల్పించింది అంటే ఎంతో కాలం నుంచి వాళ్ళు బంధింపబడ్డారు అక్కడ ఈ గుంపులన్నీ బంధింపడే మనకి జగ్ర గ్రంథంలో ఎవరు చూపించండి ఎన్నిసార్లు మీరు ధ్యానించుంటారు జకర గ్రంథంలో ఈ గుంపులన్నీ మొదటి మూడు గుంపులు లోపలనే బంధింపబడ్డాయి గుర్రాలకు సంబంధించిన బోధంలో ధ్యానించాం కదా రకరకాల గుర్రాల గురించి ఈ గుర్రాలన్నీ లోపల బంధించబడ్డాయి దాని తర్వాత గ్రంథం ముగించే టైంకి ఈ గుర్రాలన్నీ ఎక్కడ బంధింపబడ్డాయి అంటే రథంలో బంధింపబడ్డాయి అని చూపించింది దేవుడు అవి రథం అంటే ఏరితి ఉంది బాగార్థం చేసుకొని మతపరమైన జీవితంలోనే ఇవన్నీ బంధింపబడ్డాయి అని చెప్తున్నాడు తర్వాత పది పదహారవ వచ్చంలో నుంచి చూస్తే ఈ నలుగురు దూతలు గుర్రంలలాగా ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది దాని తర్వాత లెక్క ఇంత అంతా అని నేను వింటేని కదా ఇరవై కోట్లు అనుంది అక్కడ పెద్ద గుంపు దాని తర్వాత ఆ గుర్రముల మీద కూర్చున్న వారు ఏ రీతి అని చెప్తే ఆ గుర్రములు ఏ రీతిగా ఉన్నాయి మీద కూర్చున్న వాళ్ళు ఏ రీతిగా ఉన్నారంటే ఆ రెండిటికి గుర్రాలకి గుర్రాల మీద కూర్చున్న వారికి కొన్ని మైమరువులు ఇవ్వబడ్డాయని అక్కడ కదా గుర్రములకు పదిహేడవచనం ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్న వారికి మైమరువులు ఉండేను రెండింటికి గుర్రంలు కూడా ఉన్నాయి మనుషులు కూడా ఉన్నాయి మైమరువులు అంటే బ్రెస్ప్లెట్స్ ఛాతీభాగం కవర్ చేసే బ్రెస్ప్లేట్స్ అంటాం అవి ఏ రీతి ఉన్నాయి నిప్పు ఎరుపు ఎరు నిప్పు ఎరుపు వర్ణం వలన నీలి వర్ణంగాను కొన్ని గంధక వర్ణంగాను ఉండేను ఆ గుర్రముల తలలు ఎట్లున్నాయి ఇప్పుడు చూడండి మొదటనేమో దూతలు రెండవదేమో గుర్రములు దాని తర్వాతనేమో గుర్రపు రౌతులు దాని తర్వాత సింహములు సింహముల తలల అంటే గుర్రాలకి సింహముల తలలు వంటి ఎట్లుంటే చెప్పాడు వింతగా ఉంటుంది అది ఆ జీవి చాలా వింతగా ఉంటుంది కదా ఊహించుకోండి గుర్రంకి సింహం తలకాయ ఉంటే ఎట్లుంటుంది అంటే నిజమైన నిజంగా ఇటువంటి జీవి లేదు ప్రారంభ గ్రంథంలో నిజంగా జీవులు వస్తేమో భవిష్యత్తులో అనుకుంటారు నేను అయితే అట్ని అనుకున్నా ఒకప్పుడు సెవెంటీస్లో చదివినప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లు ఉన్నప్పుడు ఇవి చదివినప్పుడు నా జ్ఞాపకం ఉంది ఈ నిజంగా ఇటువంటి క్రీచర్స్ ఉంటాయేమో ఇటువంటి జీవులు ఇటువంటి జీవరాశులు ఉంటాయేమో భవిష్యత్తులో అనుకునే నేను ఏ స్కూల్ గ్రంథంలోని కూడా ఇంత వింతరకంగా ఉంది జీవి ఇది నిజంగా బయటకు వస్తుందేమో ఒకరోజు అనుకునే నేను కానీ నాకు తెలుసు అటువంటి జీవులు లేవు ఇవన్నీ ఆత్మీయమైన జీవులు ఇవి అంటే ఇవి ఎక్కడ ఉన్నాయి ఇవి మన మధ్యలోనే ఉన్నాయి కానీ మనం చూడలేకున్నాం అని చెప్తున్నది కాబట్టి ఇవి చూడాలంటే నీకు ఆత్మీయత్రంలో కావాలా ఈ అద్దాలు కావు ఈ కళ్ళు కావు కాబట్టి ఇవి సింహంలో వాళ్ళు ఉన్నాయి తర్వాత వాటి నోళ్ల నుండి అగ్ని ధూమ గంధకములు అగ్ని ధూమ గంధకములు అగ్ని ధూమము గంధకం ధూమం అంటే పొగ స్మోక్ ఫైర్ స్మోక్ బ్రిమ్స్టోన్ ఇంగ్లీష్లో అగ్ని ధూమము గంధకం పొయ్యేవరం చూసినాం వాటికి సంబంధించినవి అయితే ఈ సింహముల నోట్ల నుంచి ఈ వస్తున్నాయి అగ్ని ధూమము గంధకం ఈ మూడిటి ద్వారా ఈ మూడు దెబ్బలు అంట పద్దెనిమిదవ వర్షంలో ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోట్లలో నుండి బయలుపెడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో ఎంత భాగం మూడవ భాగం మనుషులలో మూడవ భాగము అంటే ఫాస్టెన్స్ చంపబడెను అంటే చనిపోతాయి వీళ్ళందరూ మనుషులు మూడవ భాగము చంపబడి అగ్ని ధూమ గంధకములు కాబట్టి నేను పోయినవరం మీకు చూపించినాను ఈ అగ్ని ధూమ గంధకములు దేనికి సంబంధించి అనేది ఈరోజు మనం వాటిని ముగించుకుంటున్నాం కొంచెం ఫాస్ట్గా అది ముగించక ముందు ఇరవై పంతొమ్మిదవ ఆ గురంల బలము వాటి నోళ్ల వాటి బలము వాటి నోట్లలో ఉందంట అంటే వాటి నోట్ల నుంచి వచ్చేది బలం అంటే వాటి శక్తి వాటి శక్తి వాటి పవర్ ఇంగ్లీష్లో పవర్ అంటాం పవర్ అథారిటీ వాటి నోట్లలో ఉందంటే వారి మాట అన్నట్టు వారి నోట్లలో చేసే మాటలకే అది పవర్ ఉందని చెప్తుంది ఆ గుర్రంల బలము వాటి నోట్ల యందును వాటి తోకలయందునూ ఉన్నది వాటి తోకలు తలలు కలిగినవి అంటే వాటి తోకలు ఎట్లా ఉన్న తలలు మీరు ఆ గుర్రము సింహం తలకే ఉంది దాని తోక పాములాగా ఉందంట దాని తోకకి తలలు ఉన్నాయంట అట్లాంటి సృష్టి జీవి మనం చూస్తామా చూడండి కదా ఇవన్నీ ఎందుకు చంపబడ్డాయి అంటే ప్రతిదానికి సింబాలిక్ మీనింగ్ ఉంది ఒక చిహ్నపరమైన అర్థం పెట్టింది దేవుడు అవి అర్థం చేసుకోగానే ప్రయాసపడతారు మనుషులు ఇంతకాలం మనము వన్ స్టెప్ ముందు పోవాల ప్రభా నాకు ఇష్టం ఉంది ప్రభా నాకు నేర్చుకోవాలి ధాన్యలు హృదయం అది ద స్పిరిట్ ఆఫ్ డానియల్ అంట మన ఇంగ్లీష్లో ధాన్యలు హృదయం అది ఏంది నాకు ఇది నేను కలవరబడుతున్నాను నాకు ఈ దర్శనం అర్థం కావట్లేదు ప్రభా అని రాత్రి ప్రార్థన చేసి అప్పుడు గబరెల్ దూతొచ్చి ఆ దర్శనం ఎక్స్ప్లెయిన్ చేసిం దాని అర్థం చెప్పింది గబరెల్ దూతొచ్చి దాని తర్వాత దేవుడే తన తర్వాత తానే మనుషుగమన్ రూపంగా వచ్చి దానికి కొన్ని దర్శనాలు అర్థం చేస్తూ ఉంటాడు మనకి ఆయన ఆసక్తి ఉండే ఇవన్నీ నేర్చుకున్న ఆశ ఉంది కాబట్టి ఆయన ఇంటర్ప్రిటేషన్ ధాన్యులు ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నట్టు మనం చూస్తుంది తెలుసా బైబుల్లో ధాన్యులకి ఆశ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఆయన బబులం దేశం పోతే బబులం దేశ్వేజ్ నేర్చుకున్నాడు అక్కడ ఖగోళ శాస్త్రం నేర్చుకున్నాడు అంటే అస్ట్రానమీ నేర్చుకున్నాడు అంటే ఖగోళ శాస్త్రం అంటే ఆ నక్షత్రములు గ్రహాలు వాటి కదలికలు ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నాడు ఆయన పోయట్రీ నేర్చుకున్నాడు ఆ బబ్బులోని లాంగ్వేజ్ పారసి పార పార పర్షియా లాంగ్వేజ్ నేర్చుకున్నాడు ఏమేమో నేర్చుకున్నాడు అంత ఇంటెలిజెంట్ ఫెలో యంగ్స్టర్ కదా అని అంతగా ఎందుకు నేర్చుకోవాలా అవసరం లేదు కదా లేదు నేను మాది హెబ్రి భాష దేవుడు మాకు భాష నేను ఈ భాషలోనే చదువుతాను వేరే భాష చదవదని అనడా అని లేదు మన కనీసం మూడు భాషలు నీకు ఎన్ని భాషలు వస్తాయి అది తెలియదు కానీ మన దేశంలో పుట్టిన మినిమం మూడు భాషలు అంతేనా నీ మదర్ టంగు ఏ దేశంలో హిందీ ఎవరు మాట్లాడతారు కాబట్టి హిందీ వస్తుంది హైదరాబాద్ వానికి నాలుగు భాషలు వస్తాయి నాకు తెలుసు ఉర్దూ భాష వస్తుంది ఎంత బా వస్తుంది తెలుసు నీకు ఉదొస్తుంది నీకు కొంచెం కొంచెం హిందీ వస్తుందా ఇవి మదర్ టంగ్ కాబట్టి నీకు తెలుగు వస్తుందా కొంచెం కొంచెం తమిళ్ కొంచెం కొంచెం అన్ని కొంచెం కొంచెం ఏ కరెక్ట్గా రావు మనకి నేను నేను గింజా పరిస్థితులేను పర్ఫెక్ట్గా మనం నేర్చుకోలేకపోతున్నాం దానిలో అన్నీ నేర్చుకున్నాడు భాష నీకు పర్ఫెక్ట్గా తమిళ వచ్చి ఇన్ని నువ్వు తమిళ్లో వాకింగ్ చేపెట్టావు అక్కడ ఉండే తమిళని సంతా రక్షణలో ఒక అవకాశం పోగొట్టుకున్నట్టే కదా మనం ప్రయాసపడాలా నేర్చుకోవాలా ఆయన ఖచ్చితంగా వీటన్నిటిని చూపిస్తారు మనకి నాకు ఆశ ఉంది ప్రభు అంటే నేర్పిస్తారు దాని గుణం ఆ స్పిరిట్ మనకు రావాలని మనం ప్రయాసపడాలా ప్రభు నాకు అటువంటి ఆత్మను అనుగ్రహించి ప్రభు అయితే ఎటువన్నా కాని ఈ మూడవ భాగంని చంపడానికి దేవుడు అధికారం ఇచ్చిండు ఎస్కే బడానికి వెళ్లేదు అయితే ఇరవై వర్షంలో ఈ దెబ్బల చేతుల చవక మిగిలిన వారు మిగిలిన జనులు అంటే చనిపోకుండా మిగిలినవారు కానీ మనుషులలో మూడవ భాగాన్ని చంపడానికి అధికారం వచ్చింది కానీ మళ్ళీ అందరు చనిపోయినారు దాన్ని విషణ వాక్యం పద్దెనిమిదవ వర్షం మనుషులలో మూడవ భాగము చంపబడెను అంటే ఫినిష్ వాళ్ళు అంటే థర్డ్ పార్ట్ అంతా చనిపోయినరు మళ్ళీ ఇంకొకరు మిగిలిందా ఫస్ట్ టూ పార్ట్సే అంతే కదా ఆ ఫస్ట్ టూ పార్ట్స్ గురించి మూడవ శ్రమది రెండవ శ్రమ మూడవ భాగం చంపబడను మూడవ శ్రమ ఇరవై వర్షంలో ఈ దెబ్బల చేత చావక మిల్లిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తైన విగ్రహములను పూజింపుకుండా విడిచిపెట్టినట్టు మారు మనసు పొందలేదు సర్పంల గుణగణము ఇక్కడ ఒక్క స్థలంలో క్లియర్గా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా నాకుంది ఆ చూడండి ఇరవై ఒకటో ఉంది సర్పముల గుణగణం మతపరమైన జీవితము పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని వారు వీళ్ళు బయటికి దేవుని బిడ్డల్లా కనిపిస్తారు కానీ వారి హృదయం అంతా దేవునికి బహు దూరంగా ఉంది ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తారు వారి హృదయం మట్టుకు నాకు బహు దూరంగా ఉన్నట్టు రావు ఎవరి జనము చూడండి మతపరమైన సేవ జీవితం ఉన్న ఇరవై ఒకటో వర్షం మరియు తాము చేసిన నరహత్యలు మొదటి పాయింట్ నరహత్యలను మాయా మంత్రములను జారోరత్వములను చేయకుండా వారు మారు పొందిన వారు కారు మొదటి రెండు గుంపులు ఎప్పటికీ కూడా మారు మనసు పొందావు మీకు ఎన్నిసార్లు చూపించిన ఈ విషయం ఫస్ట్ టూ గ్రూప్స్ ఎట్టి పరిస్థితుల్లో పశ్చాత్తాపడవు అవి ఖచ్చితంగా నరకం పోతాయి అందులో నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ చాలా ఉన్నారు నువ్వు చెప్పినా వినరు నీ రిలేటివ్స్ నా రిలేటివ్స్ కూడా చాలా ఉన్నారు అలా నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు అందులో నాకు ఒక్కొక్క క్లోజ్ పాస్టర్ ఉన్నాడు మంచోడు కానీ ఆయన మైండ్ అంతా అక్కడే ఉంది మంచోడు బయటికి మంచోడే కానీ గుణగనం చూడండి ఎంతగానో నువ్వు మంచోని నువ్వు వస్తే నేను నీ తీసుకుపోయి నీకు మంచిగా అన్నం పెడతాను నీకు బస్సు కట్టించి పంపిస్తాను నేను మంచోనే కానీ నా హృదయం ఎక్కడో ఉంది ఏం లాభం నేను ఎంత మంచోన్నైతే నా హృదయం ఆయనకి దూరంగా ఉంది నేను మట్టుకు సంఘసేవ చేస్తున్నాయి లోకంలో వచ్చినోన్ కంతా ఆదరిస్తున్నా వానికి తిండి పెడుతున్నా వానికి కానుకలు ఇస్తున్నా కానీ హృదయం మార్తలాగా ఉంది నీ హృదయం ఉంది ప్రభు నుంచి ఈ లోకాతీతమైన పనుల నిమిత్తమై నువ్వు అలసిపోతున్నావు లోక పనుల అలసిపోతున్నావు నీ హృదయం బహుదూరంగా ఉంది ప్రభు నుంచి ఈ గుంపు చూడండి చివరికి నరహత్యలు మాయా మంత్రములు జార చోరత్వములు అంటే దొంగతనాలు టెఫ్ట్ దీని దొంగలు అన్నట్ సర్పములు నరహత చేస్తాయి అంటే ఎప్పుడు వారి హృదయమంతా ద్వేషంతో ఉంటది వాడి నోట్లెక్కలు వచ్చేది అదే కదా ఫైరు పొగ స్మోక్ బ్రిమ్స్టోన్ గంధకము అగ్ని ధూమము గంధకం వాటి నోట్లెక్కలు వస్తున్నాయి వాళ్ళ నోర్లు వాళ్ళు మాట్లాడితే అట్లా ఉంటుంది ఫైర్ అంటే మీకు తెలుసు ఫైర్ అంటే దుష్టత్వం పొగ అంటే ద్వేషం కోపము బ్రిమ్స్టోన్ అంటే అధికారం అది ఎగ్జూపెషన్ జేమ్సాంగ్ నంబర్స్ పోయిన వారం మరోసారి చూస్తారా చూడ క్విక్ గా ఫైర్ అంటే దుస్తత్వం పొగ అంటే కోపము లేక ద్వేషము బ్రిమ్స్టోన్ లేక గంధకం అంటే అథారిటీ అండ్ పవర్ ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో డెఫినేషన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ మ్యాజిస్ట్రేట్ అంటే జడ్జ్ అథారిటీ వాటి నోట్ల నుంచి బయలుదేరింది ఈ అథారిటీ వారి మాటలు ఆ రీతిగా పవర్ఫుల్ గా ఉంటాయి అన్న విషయాన్ని వ్యాఖ్యలు చేస్తుండడు దాని ద్వారా వాళ్ళు చంపబడతారు అని చెప్తారు చెప్తున్నాడు తర్వాత వాటి నోట్ల నుంచి రావడం ఈ ఐఎస్ఎస్ యుడి అని ఉంది పంతొమ్మిది తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ బై ది స్త్రీ వాజ్ అ థర్డ్ పార్ట్ ఆఫ్ మెన్ కిల్డ్ బై ద ఫైర్ బై ద స్మోక్ బై బ్రిమ్ అగ్ని ధూమము గంధకము ౌత్ ఆ సింహం వంటి తలకాయలు ఉన్న ఆ బుర్రల నోట్ల నుంచి ఇవి బయలుదేరినాయి ఇష్యూడ్ ఇష్యూడ్ దానికి జేమ్స్ రామ్ నంబర్ సిక్స్టీన్ నాట్ సెవెన్ లో ఏముందంటే నాలుగున్నాయి దానికి అర్థాలు సిక్స్టీన్ నాట్ సెవెన్ ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ఫోర్ వన్ నైన్ ఎయిట్ డిశ్చార్జ్ ఇష్యూడ్ ఎస్పెషలీ టు రిమూవ్ ఫిగరేటివ్లీ టు డై అంటే వాటి నోటలు రావడమే మరణానికి సాదృశ్యం అని అర్థం తర్వాత థర్టీ నైన్ ఫార్ థర్టీ నైన్ ఎయిటీ త్రూ ది ఐడియా ఆఫ్ పియర్సింగ్ పియర్స్ అంటే కొనడం కూర్చడం తర్వాత ఫోర్ జీరో జీరో ఎయిట్ లో టెస్ట్ అని ఉంది పరీక్ష అనుంది గొప్ప జనం అంతా ఉంది కదా ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది 3984, James numbers, 3984 लो, थर्टिन नई फोर जेम सांग नंबर नई फोर प्रकार टेस्ट दीरियर तरह ट्रयल ट्रय के कोर्ट ट्रयल अंट्रा को ट्रय इंग हियरी अटोरी इकसरी अटे हिरी अटे टेबुल दिखाई जडी टेबुल द्रय शिष स्टार्ट अच्छे కాబట్టి మనకు తెలుసు ఇది దేనికి సంబంధించిందో వాటి నోట వచ్చేది ఇష్యూడ్ అంటే ట్రయల్కి టెస్టింగ్ కి సంబంధించింది అది మనం చూస్తాం జకరే గ్రంథంలో కదా జక గ్రంథంలో చూడండి ఒకసారి జకరే గ్రంథము శిబరి బాగా మా అధ్యాయము జకరే గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షం నుంచి చాలా క్లియర్గా ఉంది ఇక్కడ ప్రవచనం అండ్ ఇట్ షిల్ కమ్ టు ప్యాస్ దాట్ ఇన్ ఆల్ ద ల్యాండ్ సే దార్డ్ టూ పార్ట్స్ therein shall be cut off and die but the third shall be left therein and i will bring the third part through the fire and will refine them as silver is refined and will try them as gold is tried and they shall call on me on my name and i will hear them i will say it is my people and they shall say the lord is god tellu lo chudandi ipudu 8th verse nunchi దేశమంతటా అంటే ఇది అంతా ప్రపంచానికి సంబంధించింది ఒక దేశం కాదు ఇది దేశం అంతటా జనులలో రెండు భాగంలో వారు తెగవేయబడి చతురు ఫస్ట్ టూ గ్రూప్స్ పర్మనెంట్ గా మూడవ భాగం భాగం వారు శేషితురు మిగులుతారు మూడవ భాగం మిగులుతుంది ఏదో లాస్ట్ పార్ట్ ఇప్పుడు చెప్పబడుతున్న భాగం ఎట్లా మిగులుతారు వాళ్ళు పదమూడు తొమ్మిదవ ఆ మూడవ భాగంలో నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరతును బంగారంను శోధించినట్లు ఇష్యూ అంటే శోధనకు సంబంధించింది శోధించినట్లు వారిని శోధిస్తును అంటే అగ్ని బంగారం ఎట్లయితే అగ్ని గుండా పోతుందో అట్లా వీళ్ళు కూడా అగ్నికి వాళ్ళు శోధింపడతారు పరిచయం టెస్ట్ ట్రయల్స్ వారు నా విధ్ఞాన వారు బట్టి మొరపెట్టగా నేను వారి మురను వింటాను లాస్ట్ అగ్ని ఎక్కువ ఫైర్ స్మోక్ బ్రిమ్స్టోన్ వాళ్ళ మీద పడ్డాక ఆ ద్వేషము ఆ న్యాధిపతి ఎదుట వాళ్ళు నిలబడ్డప్పుడు వాళ్ళ మీద నేరలు మోపుతూ ఉంటారు వీళ్ళ గురించి ఈ సర్పులు తెలియదు నేరలు ఉంటారు వాళ్ళ మీద నేరలు ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తుంటారు ఎందుకంటే స్టెఫన్ జీవితం మనం చూసినాం మన ప్రభు జీవితం చూసినాము అందరి జీవితం పౌల విషయాలు మనం చూస్తాం ఫైనల్ గా నువ్వు సెలెక్ట్ కావాల్సిందే ఆ రీతిగా మన ప్రభుని కూడా వాళ్ళు చంపినట్టు మనం చూస్తాం కాబట్టి మూడవ భాగము టెస్ట్ చేయబడుతుంది ట్రయల్స్ ఇవ్వబోతుంది అగ్ని పరీక్షింపబడుతుంది అగ్ని చేత అన్న విషయం కూడా జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు 19వ వచనంలో అలా చూస్తున్నాము for their power is in their mouth and in their tails for their tails were like unto serpents and had heads and with them they do hurt కాబట్టి వాటి నోటి ద్వారా వాటి తోకల ద్వారా అవి హాని చేస్తనే ఇతరుత మనం పోయవరం చూస్తున్నాము ఏ రీతిగా ఈ వీరి నోట నుంచి వస్తున్న ఆ శబ్దం ఈ గురల నోట నుంచి వస్తున్న శబ్దం గురించి ఎర్మియా గ్రంథము 46వ అధ్యాయము ఇరవై రెండో వచనం కొంచెం పిక్తుగా ముగిస్తాం ఈరోజు గ్రంథము నలభై ఆరు ఇరవై రెండు శత్రులు దండెత్తి వచ్చున్నారు మ్రాణులు నరుకు వారి వలె గొడ్డం పట్టుకుని వచ్చున్నారు ఆలకించిడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచినది యోహో ఇదే లెక్కలేని వారి మిడతల కన్నా విస్తరి చూర కాని ఆమె అరణ్యం ను ఒకటి క్రైస్తవుల జీవితం చివరి కట్టయితుంది ఐగు పుట్టుకుమారి అవమానపరచబడును ఉత్తర దేశస్తులకు ఆమె అప్పగింపబడును తప్పక వీళ్ళందరూ అప్పగించబడతారు అంటే ఇది పెద్ద సమూహం ఒక పెద్ద ఆర్మీ అని చెప్తున్నాడు అంత పెద్ద గొప్ప ఆర్మీ ఎట్లుందంటే సర్పం వల్లే వాళ్ళు దుసలు కొడుతూ వస్తారన్న విషయం వారు వారి నోట్ల నుంచి వచ్చే శబ్దం అట్టుందట ద వాయిస్ దేర్ ఆఫ్ షాల్ గో లైక్ అ సర్పెంట్ ఫార్ దే ల్ మార్చ్ విత్ అన్ ఆర్మీ గొప్ప ఆర్మీ అన్నట్టు దేశ్ ఇల్ కట్ డౌన్ హర్ ఫారెస్ట్ మళ్ళీ గ్రాస్ ఆఫర్స్ మిడతల వాళ్ళే ఉన్నాయంటారు కాబట్టి గుసలు కొట్టడం ఏదైతే ఉందంటే వీళ్ళంతా దేవదూషణ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే ఓ రీతిగా బాగా అర్థం చేసుకోండి ఎవరు దేవదూషణ చేస్తారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా గొప్ప జన్మ మీద వీళ్ళు నేరాలు మోపుతున్నారు వీళ్ళు దేవదూషణ చేస్తారు అనే ఎందుకు నేరాలు మోపుతున్నారు వాళ్ళ మీద మన ప్రభు మీద నేరం వీళ్ళు దేవదూషణ చేస్తే మీకు మనకి సాక్షులతో పనేమి అప్పగిస్తే అప్పుడు మరణానికి ఇంకా మనకి సాక్షులతో పనేమి వీళ్ళు దేవదూషణ చేసిన బట్టలు తినిపంటారు కదా వీళ్ళు వాటి సర్పంల గురించి అక్కడ చెక్కబడుతుంది ఏ రీతిగా చేస్తారు వీళ్ళు సత్యాన్ని ధృవీకరించిన వాళ్ళని ఈ మూడు మొదటి రెండు గుంపులు సత్యాన్ని త్రుణీకరించినాయి మూడవ గుంపు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నాయి ఇదే జరుగుతుంది ప్రపంచంలో తిరిగి ఏ హెచ్కల్ వాటి నోటి నుంచి వస్తుంది హెస్ల్ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచనం చాప్టర్ ట్వంటీ త్రీ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం ఇది మనము కొంతకాలం కిందట ధ్యానించిన దేవుని బిడ్డలు ఏ రీతిగా తయారైనాది అక్కడ చూస్తున్నాం మతపరమైన చూద్దాం ఎట్లా తయారైందంటే గాడిద గుర్రంలో వంటి సిగ్గుమాలిన మొహము గల మోహము గల విటకాండ్ర ఎందు అది మోహము నిలిపూచు ఉందేను అంటే అహోలా అహోలీ బామ అన్న ఇద్దరు శ్రీల నుంచి మనం ధనించినం కొంతకాలం కింద అంత డీటెయిల్ గా ధనించు గానీ ఈ రెండు గుంపులు ఇస్రాయల్ పిల్లలకి అని మనం ధనించినాం ఇస్రాయలు యూధ అన్న గుంపుల సాదృశ్యం ఇవి ఏరీతిగా ఉన్నాయంటే ఆ ఇరవై ఒకటో వర్షాలు మనం ఎవరి కాలం ఐగుప్తుల చేత తర్వాత అషూరు రెండు రెండు దేశాల గురించి అక్కడ రాయబడింది కాబట్టి ఐగుప్తు అషూరుల చేత వీళ్ళు భయంకర పాపములు చేశారని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం రాసుకున్న నేను ఐగుప్తు దేనికి సంబంధించింది అసురు దేనికి సంబంధించింది అనండి ఐగుప్తు అంటే తేళ్లకు సాదృశ్యము అసురీలు సర్పములకు సాదృశ్యం కాబట్టి ఈ ఈ రెండు దేశాలని ఎట్లా అప్పగించబోతున్న దేవుడు వారికి ఎట్లా వినని అప్పగించబోతున్నది అక్కడ చూస్తాం హెచ్కల్ గ్రంథంలోని భాగము ఇంగ్లీష్ ఏముందంటే ఇంగ్లీష్ చాలా డిఫరెంట్ ఉంది వాక్యం అందుకే నాకు తెలుగులో బాగానే కన్ఫ్యూజింగ్ ఉంది ఇంగ్లీష్ ఏముందంటే హెచ్కెల్ ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఫర్ షీ డాటెడ్ అపాన్ దేర్ పారమర్స్ whose flesh is as the flesh of asses పోల్చిండు అక్కడ వీళ్ళు గాడిదలతో పోల్చబడింటారు అని చెప్తున్నాడు ఇక్కడ ఉందా గాడిద ఇరవై వచ్చిన భాగం మొదటి భాగం గాడిద గుణం ఈ గుర్రములు గాడిదల లాగా తయారైనయి అంటే ఈ సర్పములు గాడిదలతో పోల్చబడింటు అంటే వాళ్ళు గాడిద లాగా తయారైన చెప్తున్నారు వాక్యం వచ్చే కష్టపడి చెప్పడం కానీ ప్రభు చెప్తున్నాడు సేవా జీవితంలో గాఢదల్లాగా తెరైతే చివరికి వచ్చేటప్పటికి హూజ్ ఫ్లెష్ ఈస్ యాజ్ ద ఫ్లెష్ ఆఫ్ ఆర్సెస్ అండ్ హూస్ ఇష్యూ ఈ ఇష్యూ ఆఫ్ ఆర్సెస్ ఇష్యూ అంటే నూట వస్తుంది కదా మూడు కొంతకాలం కిందట మనం ధ్యానిస్తాం ఈ వాక్యం ఏషియా గ్రంథము ఇరవై అధ్యాయం ఏషియా గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచ్చనం ఈ గుంపుల గురించి మనం ధ్యానిస్తాము కొంతకాలం కిందట జతలు జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు వంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి నిదానించి చూచును సేవ జీవితాల్లో మనం మాట్లాడాలని జరుగుతుంది వాక్యం జతలు జతలుగా వచ్చు రౌతులు వరుసలుగా వచ్చు గాడిదలు వరుసలుగా వచ్చి ఒంటెలు ఈ మూడు గుంపులు ఎప్పటికీ కలిసే ఉంటాయని చెప్తున్నాడు కాబట్టి రౌతులు మీరు చూసుకున్నారు సర్పం గాడిదలు ఓ దశలో తేడలాగుంటాయి కానీ మరొక దశలో పాములు లాగా సర్పములు లాగా ఉంటాయి ఎందుకంటే అవి గుంపులు కలిసి ఉంటాయి కాబట్టి వీటి గుణం వాటికి వాటి గుణం వీటికి వస్తుంటాయి కాబట్టి సర్పంలాగా తనైతే ఒకసారి కొన్నిసార్లు తేలలాగా కనిపిస్తూ ఉంటాయి ఇవి కాబట్టి ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటికి ఇవి తేలలాగా సర్పలా కనిపిస్తాయి మనకి మనం ఇది ఎక్కడ చూస్తాము శారియట్ ఆఫ్ యాసస్ రెండవ బూరలో చూసినాం చాలా కాలం చూసినాము రెండవ బూర ఊదినప్పుడు షారియట్ ఆఫ్ యాసస్ అనే విషయాన్ని మనం అక్కడ ధ్యానించినాం ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనం ఇరవై గంధము పద్నాలుగవ వచనము అధ్యాయము ఆరవచనం ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఇది ఈ ఆరవ బూర ఓపెన్ కావాలా బాగా క్లియర్గా అర్థం కావాలంటే ఈ వచనం చాలా అర్థం కావాల పద్నాలుగవ అధ్యాయము ఆరవచనం అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిల్వబడి నక్కల గాలి పీల్చు ఇది కూడా కొంతకాలం కింద మనం గణించినాం మీకు ఎంతమంది గ్యాప్ ఉందో నాకు తెలియదు కానీ అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కలవలే వలె గాలి పీల్చుచున్నవి అంటే ఈ నాలుగు దూతలు ఎట్లా కనిపిస్తున్నారు చివరి కష్టపడికి అడవి గాడిదల్లా కనిపిస్తున్నారు దాని తర్వాత నక్కల వలె కనిపిస్తున్నారు అంటే పోయిన వారానికి మనము ఓన్లీ సింహము వాడికి చూసుకున్నాం ఈ నాలుగు గుంపులు ఈ నాలుగు దూతలు సింహంలో ముఖం వంటి గుర్రాల వంటి వారు అని చూసినాం కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈరోజు గాడిదల్లా కనిపిస్తున్నారు దాని తర్వాత నక్కల్లా కనిపిస్తున్నారు అంటే వాళ్ళ గుణగణాలు అట్లా ఉంటాయి గాడిద గుణమేంది తెలుసు మీకు నక్కల గుణమేంది మీకు తెలుసు నక్క ఎప్పుడు పొంచి ఉంటుంది కదా అది చాలా తెలివిలో అది కుయుక్తి నక్క కుయుక్తి అంటే మళ్ళీ సర్పమే కదా సర్పం కూడా కుయుక్తిదే కాబట్టి ఇవి ఆటోమేటిక్ మనకి కరెక్ట్ అయిపోతూనే ఉంటాయి దేవుని వాక్యంలో ప్రభు వాటిని కరెక్ట్ చూపిస్తున్నాడు మనకి అడవి గాడ్దలను చెట్లు లేని మెట్టల మీద నిలబడి ఉన్నాయి ఎందుకు లేవు చెట్లు అన్ని పోయినవి చెట్లు దాని తర్వాత చూడండి నక్కల గాలి పీల్చుచున్నవి ఎందుకు పీల్చుతున్నాయి మేత ఏమియూ లేనందున ఆల్రెడీ నువ్వు తెలుసు అందరికి కదా మూడవ భాగం అంతా చనిపోయినా కానీ ఇంకా మేత ఎక్కడిది వాళ్ళ మీద ఆరపడి బా కొరకు చూడండి మేత లే ఏమియూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి లేవు గడ్డి లేదు అక్కడ ఇంగ్లీష్ లో ఇంకా బాగుంది ఆరోగ్య వచ్చాం కదా అండ్ ద వైల్డ్ యాసస్ డిట్ స్టాండ్ ఇన్ ది హై ప్లేసెస్ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది అందుకే మనం ఇంగ్లీష్ తెలుగు కంపేర్ చేసుకొని చూస్తూ ఉంటాం ఇంగ్లీష్ లో ఈ గాడెన్ ఎక్కడ ఉన్నాయంటే హై ప్లేసెస్ లో ఉన్నాయండి తెలుగులో ఏముంది మెటల్ మీద ఉంది మెటల్ అంటే కూడా హై ప్లేసెస్ ఇది చెప్పాలంటే మెటల్ అంటే ఇట్లా గుట్టలు గుట్టల్లాగా ఉంటే గుట్టల మీద ఎక్కినట్టారు కానీ ఇంగ్లీష్లో ఏముంది అంటే హై ప్లేసెస్ ఉంది హై ప్లేసెస్ అంటే మీరు బాగా తీసుకోండి అవి ఆరున స్థలం ఉన్నత స్థలం సాధారణంగా అయితే నేను ఆ పదం వాడను ఎక్కడైతే టెంపుల్స్ పైన కడతారు కదా హై ప్లేసెస్ టెంపుల్స్ కడతారు అంటే ఈ గాడిదలు ఎక్కడ ఉన్నాయి అన్నది ఇప్పుడు ప్రభు మనకి కీ చూపిస్తారు ఇది కీ అన్నట్టు ఓపెన్ అయిపోతుంది కీ ఈ గాడిదలు అంటే ఈ ఈ ఎక్కడ ఉన్నాయి అంటే ఉన్నత స్థలంలో ఉన్నాయి దే ఆర్ దే డిడ్ స్టాండ్ దే డిడ్ స్టాండ్ అంటే ఐ మొదటి నుంచి అక్కడ ఉన్నాయి డిడ్ అంటే పాస్టన్స్ దే డిడ్ స్టాండ్ ఇన్ ద హై ప్లేసెస్ ఉన్నత స్థలంలో ఇవి నిలబడి ఉన్నాయి అక్కడ ఏం చేసినవి దే స్నాఫ్ అప్ ది విండ్ లైక్ డ్రాగన్స్ అని తెలుగులో లేదా పదం డ్రాగన్స్ అని తెలుగులో ఉందా లేదా ఇక్కడ ఉంది డ్రాగన్స్ అని చూస్తుండ్రా వాడు డ్రాగన్ అంటే ఘట ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఆరో వర్షంలో ఈ గాడిదలు డ్రాగన్స్ లాగా ఉన్నాయి తెలుగులోనేమో నక్కలతో పోల్చిడు డ్రాగన్ని మీరు చెప్పండి నక్కా కుయుక్తి కదది గటసర్పం సర్పం అది కూడా కుయుక్తిదే కదా అది కూడా సర్పమే కదా సర్పం కూడా కుయుక్తి అందుకు ప్రభువు ఇవన్నీ ఇట్లా మన కొరకు దాచిపెట్టిండు నువ్వు నేర్చుకోవాలి నేర్చుకొని అనేకలకి సింప్లిఫై చేయాలా ఇది హైలీ ఇంటలెక్చువల్ హైలీ ఫిలాసాఫికల్ టాపిక్స్ లా కనిపిస్తాయి కానీ ప్రభుకి సమస్తం సాధ్యం కదా చిన్నపిల్లలకి నేర్పిస్తుంటే నేర్పిస్తాడు ప్రభు మనకు అందుకే చిన్నపిల్లల స్వభావం అవసరం అర్థమవుతుందా నాకేం తెలియదు ప్రభు నాకు నువ్వు నేర్పు ప్రభు అంటే నేర్త నాకు అంత తెలుసు అంటే నీకు ఇంకా క్లోజ్ అయింది నీ మైండ్ మైండ్ ఎప్పటికీ ఓపెన్ పెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో అందుకే ఎక్కువసేపు ప్రార్థనలో సమయం గడపండి ఎప్పుడు అవకాశంతో తప్పు ప్రార్థన చేస్తూనే ఉండండి ఆయన నీకు కనిపిస్తాడు తను మాట్లాడుతాడు నీకు ఒకసప్పుగా కనిపించినాడు దర్శనలు ఇచ్చాడు కదీ కనిపించినా లేదండి నాకు చాలాసార్లు కనిపించింది ఆయన సింహాసనం కనిపించింది పరలోకం కనిపించింది పరలోకంలో తిరిగినట్లు కనిపించినాయి ఓ అద్భుతాలు నేను చూసిన ప్రార్థనలో కూర్చుంటేనే కండిషన్ అది నేనేదో స్పెషల్ నాకే చూపించినది కాదు నేను మరియమ్మను కూడా చూసిందా హేవెన్ల నేను చెప్తున్నా మీకు కానీ నేనేం మాట్లాడలేకపోతుంది ఏం మాట్లాడవు బ్ర అడగచ్చుదాన్ని నేనేం మాట్లాడలే అమతో అర్థమవుతుందా కాబట్టి మీరేం అడగద్దు కూడా ఎక్స్ట్రా మరి ఎందుకు అనిపించింది బ్రహ్ నీకంటే నాకు ఒకసారి అవకాశం ఉంటే నేను అడిగింది మరియమ్మ నాకు అంతవరకు ఆ కళ ముగించింది అక్కడ ఒకవేళ కళ కంటిన్ అయితే మరియమ్మ అడుగుతుంది నువ్వు ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు మనుషులు నిన్ను పూజించినట్లు ఎక్కడ మిస్టేక్ జరిగింది అపోస్త కార్యం తర్వాత అని అడిగేటోడి నేను సరే అవసరం లేదు నాకు మనకు ఆల్రెడీ ఆన్సర్స్ వచ్చినాయి మరి కూడా అప్పస్సులతో పాటు కలిసి పెద్ద గస్తు రోజు యేసులోని పూజించడం మనం చూపిస్తాను వాక్యం అప్పసుకారం రెండవ ద్వారా ఉందా లేదా మేడగదిలో అప్పస్సులతో పాటు కలిసి ఆమె కూడా అక్కడ ఉంది అక్కడ చాలా క్లియర్గా ఉంది ఏసు తల్లి అయిన కూడా అక్కడ ఉండేను అని ఉంది అదొకటే క్లోజ్ ఆల్ నేను పోయి ఆమెను అడగనవసరం లేదు మలోసారి కళలో నాకు అలా వస్తలేదు ఇప్పుడు అర్థమైందా ఆ అటువంటి వింతరకమైన కార్య ఆశ నాకు లేదు నేనంతా ఇక్కడే చూస్తా వాక్యం బైబిల్లోనే ఉన్నాయి అన్ని ఆన్సర్స్ నేను ఏదో స్పెషల్గా దర్శనం ఉండాలి అవసరం లేదు ఆ టైం అంతా ఇప్పుడు నేను వాక్యం గానీస్తా పోయి అందరు చెప్తాను అది తీర్మానించుకోవాలి మనం ఎందుకంటే షార్ట్ టైం సైతానికి కూడా కొద్దిగానే సమయం ఉందని మనం వాక్యం చూసినాం ఇక్కడ వాడికి కూడా కొద్దిగానే సమయం ఉంది వాడు విజృంభించి దేవుని బిడలని శ్రమల గుండ పోలీసు కదా వేరింగ్ ఆఫ్ సైన్స్ అంటారు దాని దానిలు కూడా చెప్తాడు ఈ చివరి కాలంలో దేవుని భక్తులని వాడు జల్లెడబడుతున్నాడు జల్లడబడుతున్నాడు మనందరినీ జల్లడబడుతున్నాడు మీరు ఎక్కడ ఉంటారు జల్లెడబడుతున్నాడు మీరు దొరుకుతారు అడిగి మనకి జల్లలు దొరకద్దు మీరు నేను చెప్తాను మీరు ఎట్లా దొరుకుతారు జల్లలో ఎవడు జల్లడబడుతున్నా తెలుసా చెప్పండి వాడి కుయుక్తులకి ఎవడు పడతాడో వాడిని జల్ల ఇసుకుంటాడు వాడు వాడి కుయ్యతలకు నువ్వు పడద్దు అంటే వాడి డిజైన్స్ గుర్తించాల గుర్తించి వానికి దొరకద్దు వానికి దొరికినంటే మట్టుకు వాడు వాడి జల వేసుకుంటాడు జలడే కదా అది జలడే కానీ నువ్వు చెటలో దొరకాలా చాట పట్టుకున్నాడు వీడు జలడ పట్టుకున్నాడు సభీకు ఓకే ముందు ఏసు ప్రభు చాట పట్టుకుంటాడు చాట పట్టుకుని ఏం చేస్తున్నాడు చెత్త విత్తనంలని సెపరేట్ చాటలు వేసుకునే ఇట్లా కొడతారు నేను చేస్తున్నాను చాలా ఇటు ఇటు అంటే చెత్త అంత ఒక మూలకొస్తుంది ఉఫన్ ఉంటే అంతే బయటపడిపోతుంది అంతేనా దాని అంతా మళ్ళీ బయటపడేస్తాము విత్తనాలు అంతా లోపల వేసుకుంటాము ఆ ఎక్స్పీరియన్స్ మనకు రావాలా బ్రదర్స్కి కూడా అందుకే మీరు పొద్దున్నేసి సిస్టర్స్కి సపోర్ట్ చేయాలా గుల్లిగడలు పోయాలా ఈరోజు అంత అదే చేసిన గుల్లిగడలు కోసిన రకరకాల కూరగాయలు పోసిన చాలా కష్టం అవన్నీ కానీ నేను అంతా వాక్యం వినుకుంటా వాక్యం చదువుకుంటా అన్ని చేస్తాను చేయి కట్ట కదా అంటే నేను ఈ మధ్య కొత్త ట్రిక్ నేర్చుకున్నా చేయి కట్టకుండా ఎట్లా కట్ చేయాలా కూరగాయలు నేర్చుకుంటున్నాం నేర్చుకోవాలా ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ మనిషి చనిపోయేంత వరకు టూ పర్సెంట్ కూడా నేర్చుకోవాలి టూ పర్సెంట్గా వాడుకోవాలట బ్రెయిన్ అంటే వేస్ట్ అయిపోతుంది నైన్టీ ఎయిట్ బ్రెయిన్ వేస్ట్ అయిపోతుంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎయిట్ పర్సెంట్ వాడుకోవడం బ్రెయిన్ అంటే ప్రపంచంలో గొప్ప ప్రైజ్ని కొట్టేటోళ్ళు వీళ్ళు చాలా తక్కువ మంది ప్రపంచంలో నోబుల్ ప్రైజ్ వాళ్ళ బ్రెయిన్ అంటే ఓన్లీ ఎయిట్ పర్సెంటే వాడతారట అంటే అటువంటి వాడికి కూడా నైంటీ వేస్ట్ అయిపోతుంది ఇంకా నీకు నాకు ఎంత వేస్ట్ అవుతుందో చూసుకో మనం అట్లా వేస్ట్ చేసుకోవద్దు బిటిష్ దేశస్తులు జ్ఞానం కొరకు పరిగెత్తున్నారు ఇంకొకటి ఇంకెక్కడ పరిగెత్తున్నారు మేము మట్టు ఏసుని ప్రకటిస్తున్నాం అనడం లేదా పౌరు నీ బ్రెయిన్ అంతా దానికి వాడాలను ఈ అది మనం తీర్మానించుకోవాలి మనం వాక్యాన్ని ముగిసేస్తుంది ఇంకా చాలా టైం అయిపోయింది గడ్డి లేదు అక్కడ ఇంగ్లీష్ లో బికాస్ దెర్ వాజ్ నో గ్రాస్ అని ఉంది ఆరవ వచనంలోర్మియాలో దేర్ ఐస్ డిడ్ ఫెయిల్ బికాస్ దెర్ వాజ్ నో గ్రాస్ ఎందుకు గ్రాస్ లేదు అంతా కాలిపోయింది కాబట్టి ఎందుకు గాలిపోయింది మీరు అర్థం చేసుకోవాలా ఆయన నలుగు మూలల నుంచి తన బిడల్ని ఎత్తుకున్నాడు కదా ఇంకా లేదా గడ్డి వాళ్ళంతా గాలిపోయినాక దేవునా దేవుని సన్నిధి పోతున్నారు వాళ్ళందరూ వీళ్ళందరూ ఎక్కడ వచ్చినట్టే మహాశ్రమలలో గొరగల రక్తంలో వాళ్ళ వస్త్రంలో ఉత్తుకున్నవారు వీళ్ళందరూ వాళ్ళందరూ జమ చేయబడుతున్నారు నుంచి ప్రభుత్వం సన్నిధికి కాబట్టి వీళ్ళకి ఇంకొకటి దొరకడం అన్నట్టు ఇంకొక రెండు మూడు వాక్యాలని అంతా మనం ముగిచేసుకుంటాం చచ్చారు నుంచి కొత్త వాక్యం చూస్తాం మనం రాసిన మొదటి హబకు రాసిన గ్రంథము మొదటి అధ్యాయం హబక్కు అబ్బకుప్పు రాసిన మొదటి గ్రంథము ఎనిమిదవ వచనంలో చి చివరికి క్లోజ్ చేస్తున్నాం మనము ఇవి ఎట్లా ఉన్నాయి గుర్రాలు నేను మీకు చూపిస్తున్నాయి గుర్రాలు ఎట్లున్నాయో ఒక ఒక దిశలో అవి గుర్రాల లాగున్నాయి గుర్రపు రౌతులు లాగున్నాయి దాని తర్వాత సింహంలాగా ఉన్నాయి దాని తర్వాత గాడలు లాగున్నాయి దాని తర్వాత నక్కలు లాగున్నాయి దాని తర్వాత డ్రాగన్స్ లాగున్నాయి ఇప్పుడు చూడండి ఎట్లున్నాయో అవి ఎందు వారి గుర్రములు ఎట్లున్నాయి చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును ఇవి ఎటు ఉన్నాయి ఇప్పుడు గురాలు చిరుత పులులా ఉన్నాయి మీకు తెలుసు యాక్చువల్గా తెలుసు ఇక్కడ చిరుత అంటే అది పరిగెత్తి రక్కేసేది కదా అది ఇట్లా పెద్ద వాటి గోర్లు పెద్దగా ఉంటాయి అవి వేసి ఇట్లా రక్కినప్పుడు ఏమవుతుందంటే ఆ చర్మం లోనికి వెళ్ళిపోయి గ్రిపు పట్టుకుంటుంది అట్టు ఆ బాధకి ఆ జీవి ఇంకా ముదు పోలేదన్నట్టు నొప్పి ఉంటుంది ఒక దిక్కు గ్రిప్ ఉంటుంది ఒక దిక్కు ఇవి ఇట్లా లాగే కొద్దీ నొప్పి ఇంకెక్కువ అవుతా ఉంటది బ్లీడింగ్ అవుతా ఉంటది దాంతో అది ఇమ్మొబిలైజ్ అంటే దాన్ని ఆ జీవిని ఇంకా కదలకుండా అయిపోద్దు వీళ్ళు అట్లా తయారైతారు చివరికి ఇవి సింహాలు లాగున్నాయి గాడిదల లాగా తయారైన పాముల్లాగా వాటి తోకలు ఉన్నాయి దాని తర్వాత చిరుతపుల వేగంగా పరిగెత్తుంది రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల లాగా తయారైనవి ఇవి చివరికి తోడెల కంటేను అవి చురుకైనవి వా వారి రౌతులు దూరం నుండి వచ్చి తకాలన జొరబడురు దాని తర్వాత చివరికి ఎర్ర ఇక్కడికి నేను వాక్యం క్లోజ్ చేస్తా ఎర్రను పట్ పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరువులెత్తి ఒత్తురు ఇప్పుడు చెప్పండి ఈ వాక్యంలో మీరు ఎన్ని వీళ్ళ గుణగణాలు మనం చిరుతప్పల లాగా ఉన్నారు తర్వాత తోడెల లాగున్నారు అవి కూడా కదా దాన్ తర్వాత ఎరను ఎరను అంటే తెలుసు మీకు ఎర్ర అంటే పెరే ఇంగ్లీష్ లో పిఆర్ ఈవై అంటే దాని ఆహారం అది ఎర్ర అంటే ఆహారం ఎరను పట్టుకున్నటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు ఎవరు చెప్తారు చెప్పండి వాక్యం మీకు అందరూ తెలుసు తెలుసు ఖచ్చితంగా మీకు తెలుసు గుర్తు చేసుకున్న ఒకసారి ఇంగ్లీష్ లో ఏముంది దే షల్ ఫ్లై యాజ్ ద ఈగిల్ దట్ హేస్టెత్ ఎక్కడ జరిగినాయి ప్రవ్వా ఎప్పుడు జరుగుతాయి ప్రభా ఇవన్నీ మీరు అక్కడ యువ సమాచారం సూచనలు ఏంది ప్రవ్వా ఇవి ఎక్కడ జరుగుతాయి ప్రభా ఇవి ఎప్పుడు జరుగుతాయి ప్రభా అని ఎవరు అడిగారు ఎక్కడ అడిగినారు గతంలో అక్కడ ఉంటుంది నీకు ఈ వాక్యం అక్కడ ఎండ్ అవుతుంది ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ప్రవ్వా ఇవన్నీ ఫైనల్ ఎక్కడ క్లాన్ కంక్లూడ్ అవుతాయి ప్రవ్వాను ఎక్కడ ఉందనో గద్దలు అక్కడ పోగవుడు అన్నాడు ఎండ్ టైమ్స్ లో చివరికి మతపరమైన జీవితము చచ్చిన జీవితం లాగా తయారైంది ఇవి అస్తే కదా చివరి ఆత్మీయ దృష్టం కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ మనం నిజంగా రక్తపాతం అనేది మనకు తెలుసు ఇవన్నీ కానీ హత సాక్షులు కావడం మనుషులు చనిపోవడం కరెక్టే కానీ ఆల్రెడీ ఇవి చచ్చినాయి కదా ఎప్పుడైతే ప్రభు నిన్ను విడిచిపెడితే నీలో జీవం లేదన్నట్టే నువ్వు చచ్చిన పాపం అంటే మరణం నువ్వు ఆల్రెడీ చచ్చినవాడవి ఎక్కడ డెడ్ బాడీ ఉంటుందో అక్కడ ఇవి ఎగురుతా ఉంటాయి అది లైఫ్ ఇక్కడ చెప్తున్నాడు ఎర్రను దే షల్ ఫ్లై యా ఈ మన ప్రభు హబకు గ్రంథంలోని ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు హబక్ గ్రంథం చివరి భాగంగా ఆల్మోస్ట్ ఎండింగ్ వస్తుంది ఓల్డ్ టెస్టిమెంట్ ఎండింగ్ లో ఉంటుంది అది అట్లనే మన ప్రభు మతస్థ చెప్తున్నాడు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ప్రవ్వా ఇవి ఎప్పుడు జరిగితే ప్రవ్వా అని అడుగుతున్నారు ఎక్కడ ఎప్పుడు జరిగితే ప్రవా వీళ్ళు టైం అడుగుతున్నారు ఆయన టైం చెప్తలేడు ఆయన సూచన చెప్తున్నాడు సమయం చెప్తలేడు సూచన చెప్తున్నాడు ఏందా సూచన పీనుగ ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగొత్తందుకు పీనుగనే దాని దాని ఆహారం కదా దే షెల్ ఫ్లై యాజ్ ద ఈగిల్ దట్ హీస్టెట్ టు ఈ లూకాసు వార్తలు ఇంకా బాగుంది లూకాసు వార్త పదిహేడవ దేము ముప్పై ఏడవ వర్షంలో అండ్ అండ్ దిన్సర్ అండ్ సీడ వేర్ లార్డ్ ఎక్కడ ప్రవ ఎక్కడ అండ్ హీ సెడన్ టు దెమ్ వేర్ ఎవర్ ఎక్కడైతే ద బాడీ ఈస్ వేర్ ఎవర్ ద బాడీ ఇస్ పీనుగా ఎక్కడ ఉంటదో థిదర్ విల్ ద ఈగిల్స్ బి గ్యాదర్డ్ టుగెదర్ ఆ శవము ఎక్కడ ఉంటదో పీనుగ ఎక్కడ ఉండదో గదులు అక్కడ పోగవుతాయి ఇది ఒక స్థలంలో పీనుగా ఒక స్థలంలో ఉంటుందా ప్రపంచం ఆ విషయం మనం జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ మనం ఆల్రెడీ చూసుకున్నాము ఒక్క వాక్యం పదహారు యోహన్ సువార్త పదహారు అద్దెము ఇది ఎండింగ్ ఎట్లా ఉంటుంది వీళ్ళ కాలం గొప్ప జనం అందరు ఎట్లా మరణిస్తారు పదహారవ అధ్యాయము ఇది మీరు రాసి పెట్టుకోండి చాలా ముఖ్యమైన వాక్యములు ఇవన్నీ ధ్యానిస్తా ఉన్నాను ఎందుకంటే మీకు ఒక టైంలో దొరకవు ఇవి ఇంత పాయస పడినా దొరకవు పదహారవ అధ్యాయము రెండవ వచనం ఎట్లా ఈ పీనుగలు ఎట్లా వీళ్ళు ఈ చిరుత ఎట్లా ఈ గాడిదలు ఈ సింహాలు ఈ సర్పములు ఎట్లా వీళ్ళని పట్టుకుంటాయి లక్ష తొమ్మిది వస్తాయి రెండవ వర్షం వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివెయ్యదురు పాయింట్ నెంబర్ వన్ మిమ్మల్ని వెలగొడతారు మిమ్మను ఎవరు మిమ్మల్ని వెలగొడతారు ఇప్పుడు నేను చెప్పాను మీకు ఎవరు వెళ్ళగొడతారు మిమ్మల్ని తర్వాత మిమ్మును చంపు ప్రతివాడు మిమ్మును అంటున్నాడు అర్థం ఒకందా అంటే ఎవరి గురించి మాట్లాడుతాడు శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు దేవుని పిల్లల గురించి మాట్లాడుతాడు క్రైస్తుల గురించి మాట్లాడుతున్నాడు మిమ్మల్ని వారు ఎవరు వాళ్ళు ఒక గుంపు గురించి మాట్లాడుతుంది ఇక్కడ మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయించినాడు అనుకున్నాను ఈశ్వరం చంపునప్పుడు కూడా ప్రధాన యాజకులు ఏమంటున్నాడు అంటే వాళ్ళు దేవుని అనుచరులు దేవుని ప్రతినిధుల వీడు దేవుడు సేవ చేస్తున్నాడు అంటే మేము దేవుని సేవ చేస్తామనుకుంటున్నాం ఏశ్వం చంపుతుంటే ఏశ్వన్ చంపునప్పుడు దేవుని సేవ చేస్తున్నాం వీడు పాత నిబంధన విధానాలకి వ్యతిరేకంగా వీడు అన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి వీడిని సె మీను ఎలిమినేట్ చేస్తే మా పాత నిబంధన విధానం రెస్టోర్ అవుతాయనుకుంటున్నారు అసలు వాడు పాత నిబంధన విధానం కూడా పాటించలేదు ఏ రోజు కూడా దేవుని వాక్యాన్ని వాడు పాటించలేదు ఈయన చెప్తున్న వాక్యాన్ని తృనీకరించాడు యాక్చువల్ గా అయితే ఆయన ఎందుకు చంపిన ఎన్నిసీలో నేను చూపించిన ఆయన మీద కుళ్ళు బట్టి చంపిన ఒకసారి నేను చూపిస్తాను ఈ యాజకులు ఆయన మీద కుళ్ళు పట్టుకున్నారు ఎందుకంటే ఆయన చాలా పాపులర్ అయిపోతున్నాడు ఆయన బోధ గొప్ప జనం ఆయన మెంబడిస్తారు ఎవరు చర్చికి చర్చి బయట ఆయన నిలబడితే అందరు అక్కడ పోతున్నారు ఈ యాజకులు లోన్లీ ఉన్నారు ఓడెంట్ మా దగ్గర కదా బిజినెస్ అయ్యింది రూకలు మార్పడము పౌరులు కొనుక్కోవడము గొర్రెలను కొనుక్కోవడము పొట్టెలను కొనుక్కోవడము అవన్నీ జరుగుతాయి ఈయన వాక్యం చెప్తుంటే ఎక్కడ పోతే అక్కడ పోతున్నారు వీళ్ళు అరణ్యంలో పోతే అరణ్యం పోతున్నారు సముద్ర తీరంలో పోతే అక్కడ పోతున్నారు ఎవరు వస్తున్నారు చర్చలే మీద ద్వేషం ఏర్పడింది వారికి అది సరే అదొక ఫిజికల్ లేయర్లో ఎందుకు చెప్పారు అనేది స్పిరిచువల్ లేయర్లో మీకు తెలుసు మన పాపల కూడా చంపబడాలా అని మరణించాలి అది మాకు తెలుసు ఆత్మీయ దర్శత కాబట్టి ఇది ఎట్లా జరుగుతుంది ఈ సర్పములు ఎట్లా చంపబోతున్నారు రెండో మూడో గుంపునంటే చంపు ప్రతివాడు తను దేవునికి సేవ చేసిన అనుకు అనుకున్న కాలము వచ్చిచున్నది వచ్చిచున్నది వచ్చి ఉన్నది ఎన్నిసార్లు ప్రభుత్వం మాట్లాడుకుంటాడు వచ్చిచున్నది వచ్చి మూడవ వర్షం చెప్తుంది ఎందుకు ఈ మొదటి మూడు గుంపులు చంపబడతాయి నరకానికి పోతాయి మొదటి రెండు గుంపులు వారు తండ్రిని నన్నును తెలుసుకున్న గనుక ఈలాగు చేయుదురు మతపరమైన జీవితంలో ఉండే వాళ్ళు ఎందుకు దేవుని బిడ్డల్ని చంపుతారు వాడు దేవుని సేవ చేస్తా అనుకుంటున్నాడు కానీ వాళ్ళు దేవుని బిడ్డలే చంపుతున్నాడు ఎందుకు చంపుతుడు ఎందుకు చంపడం అంటే ద్వేషించడం కూడా చంపడమే కదా నీకు హృదయంలో ద్వేషిస్తే చంపడమే ఒక రీతిగా స్పిరిచువల్ లేయర్లో ఫిజికల్ లేయర్లో నిజంగా రక్తపాతం నిజంగా వాడిని ఊరిదియడం నిజంగా వాడిని షూట్ చేసి చంపడం అది ఫిజికల్ లేయర్లో కాబట్టి వారు తండ్రిని నన్నును తెలుసుకునే అంటే వాళ్ళకి రక్షణ లేదు ఏసులో తెలుసుకునే రక్షణ ఉంటుంది కదా అంటే మొదటి రెండు గుమ్ములకి రక్షణ లేదు పాటలు మట్టుకు వాడతారు వర్షిప్లు చేస్తారు వాక్యాలు చెప్తారు ఉపాసాలు ఉంటారు అన్ని చేస్తారు బయట చూస్తే ఎంత గొప్ప సేవకులు అనిపిస్తారు కానీ వాళ్ళ వాళ్ళ తండ్రిని తెలవలేదు తెలుసుకోలేదు కుమారుడిని కూడా తెలుసుకోలేదు అంటే ఏ స్థాని కూడా వాళ్ళు తెలుసుకోలేదు రక్షణ బోగొక్కున్న వాళ్ళు ఆచారబద్ధంగా ఏదో డ్యూటీ లాగా చేస్తున్నారు సేవ మనం డ్యూటీ లాగా చేయము బైబుల్ అంతటా నేను ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యాలు ఫుల్ టైం సేవకుడు ఫాస్ట్ టైం సేవకుడు అనేది లేనే లేదు బైబుల్ ఎక్కడ లేదు ఫుల్ టైం సేవ కూడా పార్ట్ టైం సేవ లేనే లేదు ఒకటే ఉంది ఏంటంటే సేవ చేసే విధానం ఎట్లుంటుంది వినయంతో చేయాలా ప్రీతికరంగా చేయాలి సేవ అంటే చేస్తే పర్ఫెక్ట్గా చేయాలా ప్రీతికరంగా ఆయనకి ఇష్టాను సరళ ఇష్టం ఉండాలి నువ్వు చేసే సేవ వినయంతో చేయాలా అంటే నువ్వు కాదు ఆయన మహిమపరచబడాలా నువ్వు తగ్గించుకోవాలా ఆయన ప్రతిసారి నువ్వు ఆయన చూపించాలా సేవలో మన ప్రభుని చూపించాలా వినయంతోను ప్రీతితోనూ భయభక్తులతోనూ సేవ చేయాల వినయము భయము భక్తి ప్రీతి ఇటువంటి సేవకులకి ఆయన ఇష్టం ఇటువంటి సేవకులంటే ఆయనకి ఇష్టం మన సేవ జీవితం ఆ రీతి ఉండాలా వినయంతోనూ భయభక్తులతో మనం సేవ చేసే వాళ్ళ ఉండాలా చివరికి అదే చూపిస్తున్నాం ఇరవై వర్షం ఇరవై మొదటి రెండు గుంపులు ఏ రీతిగా శస్త్ర వాళ్ళకి సంబంధించిన ముగిస్తే ఎందుకంటే మనకి వచ్చేవారి నుంచి వేరే వాక్యం చేస్తాం వాళ్ళు ఎట్లా ఏ రీతిగా వాళ్ళు ఎందుకు పశ్చాత్తాపం లేదు వాళ్ళకి ఎందుకు పపక్షణ లేదు మొదటిదిగా వాళ్ళు నరహత్య చేసేవాళ్ళు కదా మర్డరర్స్ అని ఉంది ఇంగ్లీష్లో మర్డరర్స్ ట్వంటీ వన్లో నీ ద రిపెంటెడ్ దే ఆఫ్ దేర్ మర్డరర్స్ వాళ్ళు పసాద నరహత్య చేసిన దాన్ని బట్టి ప్రసాద తర్వాత తర్వాత ఏముంది అక్కడ వాక్యం మనం చెప్పగలరా తెలుగులో తొమ్మిదవ వచ్చినము ఇరవై ఒకటో తొమ్మిదవ అధ్యాయము మాయాతంత్రములు కరెక్ట్ ఇరవై ఒకటి కదా మరి తాము చేయుచున్న నరహత్యలు మొదటిది తంత్రములు రెండవది జారా చోరత్వములు మూడోది అవి చేయకుండా వారు మారు మనసు పొందిన వారు కాదంటే అవి చివరి వరకు వాళ్ళు అవి ఉన్నారు అని చెప్తున్నాడు నరహత్యలు దాని తర్వాత మాయాతంత్రములు అంటే వీళ్ళ దగ్గర మంత్రం ఉంది నేను మీకు ఎన్నిసెంతమంది జ్ఞాపకం ఉంది చాలా కాలం చెంది నేను ఒక వాక్యం చెప్పిన క్రిస్టియన్ విచ్ క్రాఫ్ట్ గుర్తుందా ఎవరికైనా క్రైస్తవ మంత్రం గుర్తుందా అక్కడ ఈ వాక్యం ఎవరు వినడు ఎవరు చెప్పాడు నాకు తెలుసు ఎందుకంటే చాలా కష్టమే వినడం చెప్పడం కూడా కష్టమే మంత్రం ఎక్కడ లేదు క్రైస్తవత్వంలోనే ఉందని నేను చూపిస్తాను రుజువు పరిచిన వాక్య పరంగా ఇక్కడుంది వీళ్ళంతా యాజపులే సేవ జీవితంలో ఉన్న వాళ్ళే వీళ్ళు వీళ్ళు ఎట్లా చేస్తారట నరహతలు చేస్తారట మాయా మంత్రములు చేస్తారట జార అంటే దొంగతనం చౌరత్వం చేస్తున్నారు చేసేవాళ్ళు చేస్తున్నారు కాని మారు మనసు పొందలేదు మూడవ శ్రమ ఇదే వీళ్ళకి వీళ్ళందరూ మరణిస్తారు తగిన శిక్ష పొందుతున్నారు అని చెప్తున్నాడు కాబట్టి జేమ్ షాంగ్ నంబర్స్ రాష్ట్రం మర్డరర్స్ ఫైవ్ అంటే టు స్లే మర్డర్ స్లాటర్ అంటే చంపడం నరికి వేయడం తర్వాత మాయాతంత్రంలు ఇంగ్లీష్ లో ఏముందంటే సోర్సరీస్ అని ఇంగ్లీష్ లో సోర్సరీస్ మాయాతంత్రం సోర్సరీస్ అంటారు ఇంగ్లీష్ లో फिफ्टी थ्री थर्टी वन फ्रम फिफ्टी थ्री थर्ट टू सोर्सरी अंत मेडीन उसे ब्राके माया तंत्र फार्मी अर्थर दिन फार्मी रोड मेडिकल हाल फार फार्मस्यूटिकल हाल अंटर दिन माली इक जेमसांग नंबर थ्री थर्टी फिफ्टी थ्री थर्टी वन अंटे मेडिकेस माया तंत्र बै एक्सटे मैजिटरलीगर మాయతంత్రంలో అంటే తిరుగుబాటుతనం ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి మాయాతంత్రం తిరుగుబాటుతనం దేవునికి అవకాశం ఇవ్వకుండా దేవునికి ఛాలెంజ్ చేస్తున్నావు నేను కూడా చేస్తా పో గారడి వాడు లేడా ఆపోష్ణకరాలను చూస్తాను సాయి గారడి వాడు వాడు ఛాలెంజ్ చేసిండు కదా మాయతంత్రంలో అంటే రిబెలియన్ ఇంగ్లీష్ లో అంటే సవాల్ చేయడం అంటే తిరుగుబాటుతనం మాయాతంత్రం అంటే తిరుగుబాటుతనం మాట్లాడి చూస్తేనేమో గొర్రెలాగవా మాట్లాడితేనేమో ఘట సర్పంలాగా అని నీ కొన్ని కొంత కాలం వాక్యం చూపించిన బయటికి ఏమో గొరపిల్లాగా కనిపిస్తారు కానీ వాడు మాట్లాడుతూ ఉంటే మాట్లాడినట్టే ఉంటది అన్న చూపించిన వాక్యం నేను ఇట్లుంటాను చివరి బయటకి చూస్తున్నో గొరపిల్ని చెప్తేనేమో మాటలు అలా ఫిఫ్టీ త్రీ ఏ డ్రగ్ అని స్పెల్ గివింగ్ పోర్షన్ ఏ డ్రగ్గిస్ట్ ఫార్మసిస్ట్ ఆర్ పాయిజనర్ మాయాతంత్రములు అంటే పాయిజన్ చేయడం అనుంది ఇక్కడ వాక్యం కాబట్టి వీళ్ళు మాయా అంటే వీళ్ళు పాయిజన్ చేసేటోళ్ళు మీరు అర్థం చేసుకోవాలి పాయిజన్ ఎవరి దగ్గర ఎవర్ ఎవరిలో ఉంటుంది పాయిజన్ సర్పములు ఉంటుంది పాయిజన్ చూసి రా జేమ్షాంగ్ నెంబర్స్ కూడా ఇవన్నీ దాచిపెట్టి దేవుడు మన ఎన్ని సంవత్సరాల క్రితం నేను ఎందుకో ఈరోజు చూస్తున్నాను మెథరిస్ట్ చర్చ్ నుంచి చాలా గొప్ప గొప్ప సేవకులు గతంలో అది ఏందమ్మని నాకు ఆశ్చర్యం గాని జేమ్స్ట్రాంగ్ కూడా మెథరిస్ట్ అయినది ఒకప్పుడు పాస్టర్ దాని తర్వాత క్యాథరిన్ ఫుల్మను చిన్న గొప్ప గొప్ప సేవకులు మెథరిస్ట్ చర్చ్ నుంచి ఏందో ఆశ్చర్యం దేవుడు అట్లా అట్లా వాడుకుండా ఆ చర్చిని ఒకసారి నేను లో మెథరిస్ట్ చర్చ్ ఉంది కదా అందులో వాక్యం చెప్పడానికి గెలిచిన్నాను ఆదివారం అది చాలా పెద్ద చర్చ అట్లాంటి అట్లాంటి చర్చెస్కి ఇల్లువో మనలాంటి వాళ్ళు అది ఎందుకు గెలిచిందో వాళ్ళు వాళ్ళకే గాని ఆ రోజు పిలిస్తే నేను చెప్పిన మెథరిస్ట్ చర్చ్ నుంచి గొప్ప గొప్ప సేవకులు వచ్చారు మీకు ఎంత మంది వాళ్ళ లిస్ట్ చెప్పిన కానీ గత అరవై సంవత్సరం నుంచి మెథరిస్ట్ చర్చ్ మూలక పడింది అని చెప్పిన కొంచెం కష్టమేట చెప్పడం అటు అది ఫస్ట్ లాస్ట్ మన నన్ను కూడా విలువలేదు ఆ చర్చ్ల్స్ ఎందుకంటే పెద్ద చర్చ్లో కదా ఒకటే లాస్ట్ అవకాశం అన్నట్టు మనకు కూడా లాస్ట్ అవకాశం లేదు చెప్పడం నీ మీద ఏ భారం ఉందో అది త్వరగా చెప్పేసి బయటపడాలి ఎందుకంటే నువ్వు వాళ్ళ అట్రాక్షన్ కొరకు నువ్వు తిరిగి పిలవాలని కోరుకు పోతలేదు అది నీ స్వార్థం నీ మనసు లేదు వన్స్ అండ్ ఫర్ ఆల్ అంతే ఆ వార్నింగ్ వెళ్ళిపోవాలి ఒక్కొక్క సేవ ప్లేని ప్రొడ్యూస్ చేసింది మెథరిస్ట్ చర్చ్ కానీ ఈ రోజు ఏమైంది మెథరిస్ చర్చ్ ఎందుకు గొప్ప గొప్ప సేవకులు రాలేకపోతున్నారు క్యాథరిన్ ఫుల్మన్ ఇంకా చాలా మంది సేవకులు నాకు ఇద్దరు జ్ఞాపకంకి వస్తుంది నాకు స్ట్రాంగ్ తర్వాత క్యాథరిన్ ఫుల్మన్ ఇంకా చాలా మంది గొప్ప సేవకులు బయట క్యాథరిన్ ఫుల్మన్ చాలా గొప్ప సేవ బెనిహీన్ తెలుసు కదా మీకు బెనిహీన్ ఆయన సేవలనే తయారైండు క్యాథరిన్ ఫుల్మన్ టీచింగ్స్ ద్వారా ఆయన సేవలకు కూర్చొని తరబీదు పొంది సేవకులుగా తయారైంది ఆయన అంటే బెనిహీన్ అంటే మీకు తెలుసు క్యాథరి గుల్మోన్ సేవ ఆమె ఇంటర్నెట్ లో చాలా తక్కువ ఉంటే ఎందుకంటే ఆయన కాలం ఊహించుకుంది గొప్ప సేవకు రాలి కష్టపడింది చాలా ప్రయాసపడింది ఆయన సేవలో విశేషమైన అద్భుతాలు జరిగినాయి కానీ దురదృష్టం ఆయన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్ని పెండ్ చేసుకోవడం మొత్తం సేవ ఫార్మార్ అయిపోతుంది చాలా కాలంలో ఇన్సిగ్నిఫికెంట్ గా భవిష్యత్తు తన లైఫ్ కానీ కొంతకాలం తర్వాత పర్సా తక్ పడి తిరిగి బయటకు వచ్చి బ్రేక్ అయిపోతుంది మ్యారేజ్ డివోర్స్మెంట్ మీద అయిపోతుంది డివోర్స్మెంట్ అయినట్టు ఆయన తిరిగి వచ్చి మళ్ళీ సేవ చేస్తుంది చనిపోయిందా సేవ కాబట్టి ఇవన్నీ మనకు ఒక లెసన్స్ ఏంటంటే మనం కాంపల్మెరి కాడానికి వీల్లేదు నాకు వచ్చింది సేవ నాకు కష్టం అనేది కాదు నేను వెళ్ళిపోతా వాపస్ అనేది కాదు మళ్ళా తిరిగి చేయడమే ఎందుకంటే ఆయన ఆయన వచ్చే టైంకి ఎవడు పనులు నిమగ్నం అంటే వాడిని మెచ్చుకుంటాడు మన సేవ ఆ రీతి గు లచ్చివరిగా జారా చౌరత్వం కదా జారాత్ చౌరత్వం అంటే చాలా భయంకరంగా ఇక్కడ ఫార్మికేషన్ ఉంది ఇంగ్లీష్ లో దొంగతనం కాదు ఇది ఇది వ్యభిచారానికి సంబంధించిన ఉంది ఇక్కడ అడల్ట్రీ అని ఉంది ఫిగరేటివ్లీ ఐడోటరీ అంటే విగ్రహారాధన విగ్రహారాధన వ్యభిచారంతో పోల్చిందనిషి ఇక్కడ ఉంది ఫార్నికేషన్ అని ఉంది ఇక్కడ ఫార్టీ టూ ఫార్టీ టూ జీరో త్రీ ఫ్రమ్ ఫార్టీ జీరో ఫోర్ టు హార్లెట్ అంటే ఒక వ్యభిచారాగా జీవించడం అన్లాఫుల్ లస్ట్ రాష్ట్ర పత్రికలు చూస్తున్నాం మొదటి ప్రాక్టీస్ ఐడోలేటరీ కమిట్ ఫార్నికేషన్ ఫార్టీ టూ జీరో ఫైవ్ ఫిగర్ అయితే ఐడోలేటర్ అంటే విగ్రహారాధికుడు లేక ఒక వ్యభిచారిట్యూట్ ప్రాస్టిట్యూట్ అంటే మీకు తెలుసు కదా వ్యభిచారిట్యూట్ అని ఉంది అక్కడ మేల్ ప్రాస్టిట్యూట్ అని ఉందికేటర్ హోర్ మాంగర్ అంటే వ్యభిచార అని ఉంది అంటే వీళ్ళు సంపూర్ణంగా కరెక్ట్ అయిపోయిన వాళ్ళు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది వాక్యం దాని తర్వాత చౌరత్వం కదా జాతత్వం అంటేనేమో వివిచారం చౌరత్వం అంటే దొంగతనం థెఫ్ట్ అని ఉంది ఇంగ్లీష్ లో ట్వెంటీ ఎయిట్ జీరో నైన్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ థర్టీన్ స్టీ ప్రాపర్లీ దింగ్ యూస్ దిక్ట్ థెఫ్ట్ ప్రైమరీ వర్క్ టు ఫిల్చ్ స్టీల్ దొంగతనం కాబట్టి వీళ్ళు ఎప్పుడు దోచుకునే టైప్ అన్నట్టు ఎప్పుడు వీళ్ళకి ధన వ్యామోహం అన్నట్టు ఇవి మతపరమైన సేవకులకి ధన వ్యామోహం నేను కొన్ని కట్ చేస్తాను ఎందుకంటే ఇవి మన క్లోజ్ ఫాస్టర్స్ కూడా పోతే ఒక రెండు రోజులలో ఈ వాక్యాలు అప్లోడ్ చేస్తా క్లోజ్ పాస్టర్స్ అంటే కొంతమంది సేవకులు వాళ్ళకు కూడా పోతే వాళ్ళ గురి నాకు తెలుసు చర్చిలు కట్టాలా బ్రదర్ ఫండ్ కావాలా బ్రదర్ అనే టైప్ అన్నట్టు నా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఇది ఎట్లా చెప్పాలనే మనుషుల హస్తలక్షిత నిర్మించబడ్డ మహిళల ప్రభు నివసించడం ఎందుకు గడుతున్నావు వాటి నీ డబ్బంతా వేస్ట్ చేస్తున్నదే హండ్రెడ్ చర్చిలు కట్టాలంటే ఆయనకు కోరిక పట్టుకుందంటే నాకు అర్థమైంది హండ్రెడ్ చర్చిలు కడితే వాటిని ఎప్పుడు అడ్మినిస్టర్ చేయాలా వాటి బ్యాంక్ అకౌంట్స్ నువ్వు ఎప్పుడు మేనేజ్ చేయాలా వాటి అకౌంట్స్ నువ్వు ఎప్పుడు చూడాలా నీ సేవంతా అక్కడే పడుతుంది పొద్దున మేస్త్రి వచ్చిందా లేదా సిమెంట్ వచ్చిందా లేదా సున్నం వచ్చిందా లేదా ఇసుకొచ్చిందా లేదా చూసుకుంటావా నువ్వు పోయి వాకింగ్ చెప్తావా నీకు అర్థం నేను చెప్పేది అంత మోసం అపోస్ట్ల కారంలో కాన్సెప్ట్ లేదని మీకు ఎన్నిసార్లో నేను చూపించిన బిల్డింగ్స్ లేవు ఎక్కడి ధర ముగ్గురు నాన్న కూడా అక్కడ నేను వింటాను అదే చర్చ్ అందుకే ఇంటింట నొట్టకుంటాడు అదే చర్చ్ మనం అది నేర్చుకున్నాం మనం ఎప్పుడు డబ్బులు వేస్ట్ చేయం డబ్బులు ఎప్పుడు బిల్డింగ్స్ మీద పెట్టాం మనుషుల మీద పెడతాం మనం మన కానుకలన్నీ మనుషులకి పెడతాం ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు వేస్ట్ చేయం ఈ కంప్యూటర్లు కొనడము మొబైల్ ఫోన్లు కొనడం వీటికి మన పైసలు కానుకలు వాడము ఇవి నువ్వు అనుకుంటావు నీ నీ కార్కు పెట్టాను వాడుతున్నా కాదు నువ్వు పెట్టుకుంటున్నావు నువ్వు చూసుకొని చదువుకున్నావు నువ్వు వాడుకుంటావు నువ్వు కొనుకుంటావు నీ డబ్బుతో కానీ కానుకలు మట్టుకు మనుషుల మీదనే పెడతాం ఎందుకంటే అది కేవలం లేవిల కొరకు ఇవ్వబడింది లేవిలం కాదు అర్థమవుతుందా మనం లేవులం కాదు అందుకే ఏసు రావు ఏసు యూద పోతం అది కేవలం లేవుల కొరకే దశమభాగంలో కాబట్టి మనం తీసుకోమట్టింది ఒకరు మనం శివలనే వాడతాము మనుషుల మీదనే వాడతాం అది మనం తీర్మానించుకున్నాం కాబట్టి మనకు గాలి పోయే కంప అవసరం లేదు బిల్డింగ్లు కట్టుకోండి దాంట్లో ఊసాలు లేని అనేది ఫ్రాన్సిస్ చైన్ అని ఒక గొప్ప సేవకుడు ఈ పిన్నాడు ప్రస్తుతం చైనీస్ అనుకుంట గొప్ప మంచి సేవకుడు యవనస్తుడు అంటే ఉంటాయి యాభై ఉంటాయని ఆయన మహా అంటే ఒక ముప్పై మంది మనుషులతో సంఘం స్టార్ట్ చేసింది యునైటెడ్ స్టేట్స్ లో న్యూయార్క్ అనుకుంటా లో ఆయన పుస్తకాలు చదివిన ఆయన వాక్యం విన్న నేను ఆయన ముప్పై మందితో స్టార్ట్ చేసే చర్చ్ పెద్ద చర్చ్ అవుతుంది ఆరు మంది చర్చ్ కార్నర్ స్టోర్ అని పెద్ద చర్చ్ కట్టిండు ఆయన కానీ చివరికి ఆ చర్చి వదిలేసి బయటకు వచ్చేసి ఈరోజు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే ఆయన ఎందుకు వద్ేశాయ్ ఇంటర్వ్యూ విన్నాను నేను యూట్యూబ్ లో ఉంది ఆయన ఇంటర్వ్యూ చాలా కాలం నుంచి గురించి ఎందుకు వదిలేసి ఇంత పెద్ద చర్చ్ కట్టిండు ఇంత చర్చి పెద్ద కట్టి ఎవడని వదిలేసి వస్తాడా చెప్పండి ఓవరాడ్ ఎందుకు వచ్చాడు అది యునైటెడ్ స్టేట్స్లో కోటీశ్వరుడు కదా అంత పెద్ద చర్చ్ ఉంటే ఆరు లక్షల ఆరు మంది దశమావ గబులిస్తే వాళ్ళు అటువంటి చర్చ విడిచిపెట్టి వచ్చేసి ఆయన కట్టిండు ఆయన కష్టపడి తన సొంత శ్రమతో దాన్ని కట్టుకున్నాడు అంటే ఆయన దానికి ఓనర్ అన్నీ వదిలేసి ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సేవ చేస్తుండే ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ఆయన కించపర్చినట్టు మాట్లాడకుండా పెద్ద చర్చిలు ఇక్కడ వర్ష తీసుకుని పోతాయి దేవుని హృదయం కలిగినాయి కావు అనాథలను ఆదరించే బిజలను కనికరించే విడుదల పట్ల కనికలను చూపించవు ఈ చర్చెస్ అసలైన చర్చ్ అది అనేసి ఆయన విలేజెస్కి పోయి అనాథలను ఆదరించడము అక్కడ పోయి సో వార్త అటువంటి సేవలు చేసుకుంటుండే ఇవ్వండి చేసిన అట్లా మనం చేస్తున్నాం కదా ఫ్రాన్సిస్ చేయడా మనం కూడా చేస్తున్నాం ఫ్రాన్సిస్ చే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనము ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఆయనకి దేవుడు ఇప్పుడు బయపరచండు మనకి ఎప్పుడో బయలుపరచండు మేము కూడా ఎస్టాబ్లిష్ చేసినాం చర్చలు రెండు మూడు ఎస్టాబ్లిష్ చేసి వదిలే తెచ్చిన మనమేం గొప్పగా చెప్పుకోము కానీ ఆ హుదేవుడు మనకు అనుగ్రహించాడు దేవుడు మనకి మనం ఆయనకు వందనాలు చెప్పాలి ఎందుకంటే ఇది మనం ఇది మన వల్ల కలిగింది అది మన మనసు వలన కలిగింది అది కేవలం మన ప్రభు కలిగింది ఆయనకే మహిమ ఆ విషయాలు మనం అర్థం చేసుకెళ్ళాలి ఈరోజు ఈ యొక్క ఆరవ బూరకు సంబంధించిన బోధన మనం ముగిస్తున్నాం ప్రభు ఏ రీతిగా నడిపిస్తారో మనం ముందుకు వెళ్తాం ఒక తలంపు ఏంటంటే తక్కిన బూరల గురించి కూడా ఒక సారాంశంలాగా చూస్తే ఎట్లా ఉంటుంది అని అనుకుంటున్నాం అది నా తలంప మళ్ళీ ప్రభు తలంప నాకే లేదు మీరు కూడా ప్రార్థన చేయండి సిక్స్త్ బూరా సమ్మరీ చూసినాం సారాంశం అట్లనే ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ టూ వన్ సారాంశం కూడా చూస్తే ఎట్లుంటది అని ఒక తలంపు నాకు ఇవ్వచ్చు మధ్యాహ్నం చూసుకుంటే అవి ముగించుకుంటే దాని తర్వాత ఏ మనం చూసాం లేదు ఒకవేళ నేను ఆల్రెడీ వేసేసినప్పుడు ఇంకా అవసరం లేదు అని తలంపు వస్తే మళ్ళీ ఏ రీతిగా ముందుకు పోవాలి వచ్చేవారం నుంచి ప్రభు మనం నడిపించడానికి మనం ప్రార్థన చేస్తాం మీరు కూడా ప్రార్థించుకోండి ప్రభు ఏ రీతిగా నువ్వు మమ్మల్ని ఇంకా ఎట్లా అభివృద్ధి పొందాలా మీ వాక్యంలో మేము ఏ రీతికి ఇంకా మీ సేవ చేయాలి ప్రవ్వ అన్న ప్రార్థనతో మనం యొక్క వైభూష్ తీసుకుంటున్నాం పర్షుగర ఒక దేవా మీకు వందాలనైనా ప్రభావం మీరు ఇంతవరకు మీరు మాతను మాట్లాడినారు అయినా సర్పములు ఏ రీతి మీరు మాకు చూపించినారు వాళ్ళ కులగాలు ఏ రీతి మీరు మాకు చూపించినారు వారి మీదికి వచ్చే శ్రమ గురించి మీరు మాకు చూపించినారు కానీ ప్రభుత్వం గొప్ప జనం అందరినీ మీరు చూపించినారు అందరూ మరణిస్తారని మీరు చూపిస్తున్నారు ప్రవ్వ అది భరించడానికి వేదన కుర్మియ కాలంలో నెరవేరినది దేశంలో అందరు చనిపోయారు కొంతమందిని వానిసలాగా తీసుకెళ్ళారు మబులు దేశమంతా రక్తం ప్రవహిస్తుంటే ఇర్మియా విలాపవాక్యం రాసేడు ప్రాగా విలాపం బెట్టేండు రోదన వేదన తన కళ్ళ ముందు యవనస్తులు మరణించడం చూసిండయన తన కళ్ళ తన బంధువులు తన స్నేహితులు అందరు మరణించేడు ప్రభావా అది భరించరాక ఏడుస్తూ రాసిండి విలాపవాడుతోంది ఇది ప్రపంచమంతటా రెండోసారి చివరిసారి జరగబోతుంది అది మీరు మాకు చూపిస్తారనైనా మేము కూడా విలాపం ఎత్తుకున్నాం మా ప్రార్థన దాని గురించే ప్రవ్వా జనాన్ని ఎట్లా సత్యలో నడిపించాలా ఎట్లా ఇవాళ చూపించాలా మీరే మాకు అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తుంటుంది వీటిని మేము ప్రకటించాలి అనేక మా దగ్గర నువ్వు మీరు పెట్టుకోవద్దు ప్రవ్వా ఈ పోయి అందరికీ మేము చూపించాలా అందుకు మమ్మల్ని సిద్ధపరచండి మేము ఈ వాక్యాలు తిరిగి తిరిగి వినాలా బలపరచుకోవాలా మా హృదయలను వాటిని రాసుకోవాలా మా హృదయల మీద మర్చిపోకుండా నిర్లక్ష్యమైన జీవితం నుంచి మాకు విడుదల తెచ్చేది అనేక మేము చూపించాలా అటువంటి వాక్యాన్ని మాకందరూ కనుగరించము ఈ సిక్తి స్నానక అదిస్తున్న ముఖ్యంగా ప్రోగ్రాం ఇంటికి వెళ్తుండగా నియమల్లి సహించగా నడిపించండి ప్రొటర్ అనుగ్రహించండి ఎటువంటి యాక్సిడెంట్స్ కానివ్వకుండా సురక్షితంగా ఇంటికి తెచ్చి ఏ శిప్రిస్ ప్రార్థం తండ్రి